సహింతును శ్రమలన్నీ అనే పాట వస్తా అన్న పాట ఎందుకంటే గొప్ప జనం అంతా శ్రమలు అవుతున్నారు మన కాలంలో నెరవేరుతుంది ప్రపంచమంతట పేపర్స్ అని నేను తరచుగా చూస్తూ ఉంటాను రెగ్యులర్ గా న్యూస్ చూస్తూ ఉంటాం కాబట్టి నాకు విపరీతంగా చంపేస్తున్నారు క్రిస్టియన్స్ ఎక్కడన్నా మీటింగ్స్ పోతే అక్కడ బాంబులు వెళ్తున్నాయి లేకుంటే ఎక్కడన్నా ప్రేయర్ కనీ పోతుంటే బస్సులు ఆపేసి షూట్ చేసేస్తున్నారు అంతా అక్కడ జరుగుతుంది ప్రపంచమంతట కాబట్టి ప్రభు మనకు చూపించిండు కనీసం ఎనిమిది సంవత్సరాల క్రితమే ఇవన్నీ జరుగుతున్నాయి అప్పటి నుంచి విజృంభించి జరుగుతుంది ప్రపంచం కాబట్టి మన సేవ జీవితం ఏంటంటే మనం బయట ఉన్న వాళ్ళము ఎందుకంటే మన ప్రభు ఎక్కడ వెళ్తే అతను అతని వెంబడి వెళ్లే కాబట్టి మనల్ని పిలుస్తా ఉంటారు లోపలికి పిలిచినప్పుడు మనం వాళ్ళని హెచ్చరించాల వాళ్ళు ఏ రీతిగా శ్రమలు పడబోతున్నారు ఎందుకంటే చివరి క్షణాలలో వారికి వేరే అవకాశం లేదు గొప్ప జనంకి శ్రమలు తప్పు అందరూ హత సాక్షులు కావాల్సిందే అన్న వాక్యం మనం చూసినాం పోయిన కొంతకాలం క్రిందటి నుంచి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి ఆగు వరకు కొంతకాలం ఆగుడన్నాడు ఆ కొంతకాలం ఇప్పుడు మనం ఉంటున్నాం చాలా కొంతకాలం కొంతకాలం అంటే చాలా తక్కువే కాబట్టి ఇంకొంచెం కాలంలో అది సంపూర్తి అయ్యేదానికి మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి నీ సేవా జీవితంలో వాళ్ళని తరబి చేయాలి సిద్ధపరచాలా గొప్పజనం ఎక్కడ పోయినా నీ ముఖ్యంగా నీకు అనుగ్రహించబడ్డ సేవా జీవితం అది అన్నిళ్ల దగ్గరికి సువార్త ప్రకటిస్తాం కానీ ఇప్పుడు లోపల ఉన్నవాడిని నశించిపోతున్నాడు తప్పిపోయిన కుమారుడు గురించి మనం చిన్నవాడు బయటకు పోయి తప్పాడు పెద్దవాడు లోపల తప్పికనాడు కాబట్టి పర్లోగరాజ్యము దేనితో పోల్చాలా అని చెప్తూ తప్పిపోయిన కుమారుని గురించి చెప్తున్నాడు కాబట్టి పర్లోక రాజ్యం అంటే దేవుని సంఘము క్రైస్తవ సంఘము చర్చ్ అనేటిది ఎట్లా తప్పిపోయింది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చిన్నవాడు కూడా చర్చిలో ఉండే పెద్దవాడు కూడా చర్చ్లో ఉన్నాడు కాబట్టి చిన్నవాడు చర్చల నుంచి బయటికి పోయి తప్పిపోతున్నాడు పెద్దవాడు లోపల ఉండి గొనుగుతున్నాడు దేవుని మీద కాబట్టి ఇంటి యజమానుడు అంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఆ ఇల్లు దేవుని మదినానికి సాదృష్టంగా ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు రెండు గుంపులకి సాదృశ్యంగా ఉన్నారు క్రైస్తవ గుంపులకి కాబట్టి లోపల ఉన్నవాడు కూడా తప్పిక్కున్నాడు కాబట్టి నీ బాధ్యత బయట ఉన్నవానికి లోపల ఉన్నవాడికి నీ సేవ జీవితం అది కాబట్టి మనము అటువంటి పాటలు నేర్చుకోవాలా ఆసక్తితో అనేకలతో పాడిపించాలా ఎందుకంటే అపోస్త కార్యంలో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సిద్ధపరిచారు హత సాక్షులు కావడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడి స్టెఫెను మరణించే టైంకి అతని వేస్తుంటే ఆయన పరిగెత్తుకండి దాచుకున్నాడా సిద్ధపడి ఎందుకంటే ఆయన మరణిస్తే ఆయనకి మేలు బ్రతకుంట క్రీస్తే చావైతే మేలు అని తీర్మానించుకున్నారు వాళ్ళు ఆ రోజు కాబట్టి మరణించడానికి ఎవ్వరు వెనక ముందు ఆలోచించలేదు వెంకజ వేయలేదు ఎవ్వరు కానీ ఈ రోజు వెంకజ వేయాల్సి వస్తుంది మనం ఆ రీతిగా వాళ్ళు ఉండదు అనేసి వాళ్ళని సిద్ధపరచడం కోరికే మనం ఇవన్నీ నేర్చుకోవాలా వాళ్ళని సిద్ధపరచాలా దేవుని చెత్త వాళ్ళు సుఖానుభవాన్ని ఆశించిన ఏషాగు సంతతిగా మారిపోయిన ఈరోజు వాళ్ళ జ్యేష్ఠతకు హక్కుని అమ్మేసి నా భ్రష్టత్వంలో ఉన్న ఏషాగు గున్నగరానికి సాధుశాగు ఉన్నది క్రైస్తవ జీవితం ప్రపంచం అంతటా కాబట్టి వారిని మనం హెచ్చరించాలా మనల్ని దేవుడు ఎక్కడ నడిపిస్తా ఉంటే మనం అక్కడ ఈ విషయాలు వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని హెచ్చరించాలా అదే మన సేవ యువ సమాప్తిలో మన కుటుంబము మన కష్టాలు మన స్వార్థము ఇంకా చాలు ఇంకా కొంతకాలము అవి పక్కకు పెట్టేస్తాం వాటి నుంచి వచ్చే లాభం ఏమి లేదు అవన్నీ నశించిపోవలసిందే ఈ లోకపు మర్యాద గతించిపోవచ్చున్నది ఈ లోకపు మర్యాద అంటే ఇవన్నీ కదా ఇవన్నీ గతించిపోతున్నాయి కాబట్టి ఆయన లోకంకు మనం సిద్ధం ఆయన రాజ్యము భూమి మీద స్థిరపరచబ టైం మనం ఉన్నాము ఎన్నడూ దుని రీతిగా దునాల భూమిని ఎన్నడూ చేయని రీతిగా మనం సేవ చేయాలి ఎక్కడ నడిపిస్తే ఎక్కడ పిలిస్తే మనం పోతూనే ఉండాల కష్టమే ఎండ భయంకరమైన వేడి ఉన్నా గానీ పోవాల్సిందే కాళ్ళు కాలుతున్నా పోవాల్సిందే క్షత్రము కాలుతున్నా పోవాల్సిందే పోయి చేయాలా మనం చేసి తిరిగించి రావాలా మళ్ళా ఏ శ్వరంలో పడుపలకు వచ్చేస్తే మళ్ళా ఎండకు పరిగెత్తాలి దేవుడు నిన్న ఏశ్వరంలో పెడితే ఉంటావు ఏసులో నిలబడి వాకి చెప్పమంటే ఏసులు చెప్తావు ఎండకుంటే టోపి పెట్టుకొని మంచిగా కొబ్బరి నీళ్ళు తాగి కూడా సేవ చేయాలి అన్ని విధాలుగా ప్రిపేర్ కావాలా సేవ నిమిత్తమై మనం అనేక ప్రాంతాలపై మనుషులు హెచ్చరించాల పోయిన వారము కోయా బెల్ట్ అంటే కోయా ట్రైబ్స్ మధ్యలో త్రీ డేస్ మేము స్పెండ్ చేసినాం మార్కాపురము అక్కడ ఎంత భయంకరమైన ఎండ అంటే ఆ చిన్న పిల్లలు సరిగ్గా బట్టలు లేవు వాళ్ళకి జుట్టు అంతా నూనె లేదు ఎంతకాలమైనా నూనె లేక జుట్టు పిల్లలకి పాపం కాళ్ళకి చెప్పులు లేవు ఎండకు అట్లే మంట మండుతుంది కానీ అట్లనే అనుభవపడ్డారు పిల్లలు చాలా బాధాకరంగా ఉంటుంది అక్కడ మనుషులని చూస్తే స్త్రీలు పురుషులు ఎట్లా అంటే మధ్యాహ్నం కాలం మట్ట మధ్యాహ్నం టైంలో భార్య తాగి తూగుతున్నారు దొర్లుతున్నారు భూముల మీద హోయా ట్రైబ్స్ అట్లా జీవిస్తారు స్త్రీలు పురుషులు అందరు ఇట్లా మీద మటి మీద ఎండకి అటువంటి స్థితి పిల్లలేమో అక్కడ తిరుగుతున్న వాడికి ఎవరు తిండి పెట్టాలా తల్లిదండ్రులు ఇద్దరు తాగి దొర్లుతున్నారు భూమి మీద పాలకు తిండి ఓడి పెట్టాల చూడండి ఇటువంటి సీన్స్ మనకి కనిపిస్తే మన సేవా జీవితం ఏం చేస్తున్నాం అని హాచు అందుకే తీర్మానించుకున్నాం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అట్లా ఒకసారి పోవాల టూ టు డేస్ అని రెగ్యులర్ గా ప్రాంతానికి పోవాలా ఈసారి కొబ్బరి నూనె తీసుకొని పోవాలని తీర్మానించుకున్నాం ప్రేయర్ చేసిన పిల్లలకి అందరికి తలకి పెడదాం కొబ్బరి నూనె మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కొంత అట్లాంటి తీసుకెళ్దాం తీర్మానించుకున్నాం ప్రేరే పనున్న వాళ్ళందరూ సిద్ధపడచ్చు కానీ అది కష్టతరమైన సేవ ముందుగానే హెచ్చరిస్తాను లాంగ్ డిస్టెన్సెస్ కదా కాబట్టి సరే ఇంతకాలం మనం మన కుటుంబాల గురించి ప్రయాసపడ్డాము ఇక మీదటన్నా ఆయన కూడా ప్రయాసపడదాం ఈ లోకంలో అదే మనకి ఇచ్చిన తలం ఈ లోకంలో క్రైస్తవులందరూ స్వార్థ కష్టపడుతున్నారు కష్టాన్ని అనుభవిస్తున్నారు కుటుంబాల గురించి బాధ్యత గురించి భర్తల గురించి పిల్లల గురించి బంధువుల గురించి వాళ్ళ కుటుంబాల గురించే కష్టాలు పడుతున్నారు వాళ్ళ ఉదయాల గురించి కష్టాలు పడుతున్నారు వాళ్ళ ప్రమోషన్స్ గురించి వాళ్ళ శాలరీస్ గురించి వాళ్ళ అప్పుల గురించి ఇవే ప్రార్థనలు కానీ ఆయన సేవ నిమిత్తమై ఏవాడు కష్టపడతలేడు క్షయమైన ఆహారం కొరకే మీరు కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలని హెచ్చరించండి కదా కాబట్టి ఇవన్నీ విషయాలు అర్థమైన మనము మరోసారి పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నిస్తాం రికార్డింగ్స్ లో ఉంటాయి మీరు ఎక్కడన్నా విని కూడా సిద్ధపడచ్చు ఆ స్క్రిప్ట్ చూసుకుంటా పాడవచ్చు లిరిక్స్ చూసుకుంటా పాడొచ్చు తర్వాత మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వాఖ్యానానికి వెళ్దాం సహింతు మనం అందరం శ్రమలను సహించాలా నాకెందుకు ప్రభుత్స అని అనడానికి వీల్లేదు అంట బా ఇక మీద అన్నం ఇంతకు ముందు అన్నం ప్రభు నేను ప్రార్థన చేసిన ఉపాసం కదా నాకు ఎందుకు ప్రభు ఈ కష్టం నాకు ఎందుకు ఈ బాధ ఇంకెంతకాలం ప్రభు అనడానికి వీల్లేదు శ్రమలలో సంఖ్యలలో మనం ప్రభునందు సంతోషించాలన్నాడు కదా పౌలు ఎటువంటి కష్టము ఆయన ఎందుకు మనం ఆనందించాలా సహింతు ేసుకై సంతోషముతో సహితుమలం నియో యేసుకై సంతోషముతో సించినవారమైతే ఏలు ఆయనతో సిచిన వారమైతే యనతో సహీతుమో ఏ సంతోషముతో ఏరకైకములో నిందలు పొందగా ఏసుకొరకై ఈ లోకములో నిందొహింసలు పొందగా మన తోడై మనతోడై మన తోడై సహించి ఓదాచి ప్రేమ చూపును సహతుము శ్రమల నియో ఏసుకై సంతోషముతో సహీము శ్రమలా నియో ై సంతోషముతో నీతి కొరకై ఆకలి కల్గి మనమెచియుతి కొరకై ఆకలిపి కల్గి మనమెచియుండతి సూర్యుడు మనతోడై నీతి సూర్యుడు మనతోడై నీతిని నెరవేర్చి కృపచు చూపును సహితుో శ్రమలన్యూ ఏసుక సంషముతో సహితుో శ్రమలన్యూ ఏసుకై సంషముతో రక చరనుడినా బ సాహ బవార్థ కొరక చరణునా కొర డా బా సాహి బీవారాముగా ప్రభు నేత్రము దివారాముగా ప్రభునేత్రము ూపి ప్రేమతో ఆదరించును సహితుము శ్రమల నియూ సంతోషముతో సంతోషముతో సహితుము శ్రమలన్నియు సంతోషముతో లోకమందుం పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలనా కలుగా లోకమానందు పలు శ్రమలుకస్తుల ద్వేషము వలనా కలుగా లోకాధికారిని లోకమును లోకాధికారిని లోకమును జయించిన ప్రభువే మన లగాయుడు సహీతుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహీము శ్రమల నియూ సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలన్నీ తగిన వికాహ క్రీస్తు రాజ్యము చేయో ఘనత ముందు ఈ శ్రమలు తగిన వికావు క్రీస్తుతో వారసు క్రీస్తు వారసుకు అర్హత చుకుహన మే సహీము శ్రమలూ ఏసుకై సంతోషముతో సహీము శ్రమన్యూ ఏసుకై సంతోషముతో సహిచివారమైతే ఏుదుమయ సహిచిన వారమైతే ఏుదుమోయో సీ దుమో శ్రమల నియో మన ప్రభు కొరకు మనము అన్ని సహించాలా అన్నిటినీ భరించాలా ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి మీకు వందనాలను అయినా సరోవనతుడ సమస్త సృష్టికి మూల కరకు మా దేవ మీకే వందనాలనైనా ప్రవ్వా ఈ దినమంతా మీ యొక్క సాయం చె నడిపించిన ఓ ప్రవ్వాతావరణాన్ని మార్చినారు దాన్ని బట్టి మీకు వందనాలను అయినా ఈ యొక్క సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఓ ప్రభా మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రతి విషయంలో మేము మీకు అంగీకారంగా జీవించాలా హరితిగా మమ్మల్ని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభావ వాక్యాన్ని జనిస్తుండగా వాటిలోని సత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేత్రాలను నిపమని ప్రార్థిస్తున్నాం ఆటంకాలను తొలగించండి దుష్టుడు వినలేయకుండా అడ్డగిస్తాడు ప్రభావ వాడిని గద్దించండి ఏ సు క్రిస్తున్నా ప్రభు ఏ వాక్యం ఉంది ప్రభు ఓ ప్రభావ వాడిని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సత్యని గ్రహించి అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ముఖ్యంగా ప్రవ్వా ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందుల నుంచి మాకందరికి బిడలు తెచ్చేయండి మీ అందు మాకు ఆనందం ఈ లోకంలో ఎక్కడ లేదు మీ అందు మాకు సంతోషం ప్రవ్వా ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ చూసినా ఓ ప్రవ్వా జనం మీదకి జనం లేక్కడ చూసినా అలజడి సమాధానము లేనేలేదు ప్రవ్వా అంతా అసమాధానమేనైనా మనుషులు విజృంభించి ప్రవ్వా అక్రమానికి పాల్పడుతున్నారనైనా కాబట్టి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది మా కాలంలోనైనా కానీ ప్రభావం మా యొక్క ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు మీరు చూపించిన కల్వరి సెలవులో ఆ యొక్క మేము క్షణం జ్ఞాపకం తీసుకుంటున్నాం అదే ప్రేమలో చివరి వరకు మేము జీవించాలా అంత వరకు సహించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహింపొందామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెయ ఈరోజు ముప్పై తారీఖు మే రెండు వేల పదిహేడవ సంవత్సరం బైబలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆల్మోస్ట్ సగం సంవత్సరం అయిపోయినట్టే సిక్స్త్ మంత్ లో వస్తున్నాం కదా కాబట్టి మనం కొంత కాలం నుంచి బూరల తీర్పు అన్న అంశం తీసుకుని ధ్యానిస్తున్నాం ఇది ఐదవ వారం పోయిన వారం మనకు కాలేదు ఎందుకంటే ఇక్కడ దీని సెక్రటరీ వాళ్ళ అంకుల్ చనిపోర్ కాబట్టి ప్రాంతం అంత క్రౌడెడ్తోంది కాబట్టి రాలేకపోయినాం కాబట్టి బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తుండగా వాటికి సంబంధించిన కొన్ని చిహ్న విషయాలని జాగ్రత్తగా పరిశీలించడానికి మనం ప్రయాసపడుతున్నాం కొంత కష్టతరమే కానీ సమస్తం ఆయనకు సాధ్యం ప్రభుత్వ చాలా కష్టంగా ఉంది నైనా అర్థం చేసుకోవడానికి చదవడానికి కూడా కష్టమే ఉంది ఆయన చిన్న గోర పిల్లల్ని పట్టుకుని నడిపించినట్టు మెలమెలగానే మనం నడిపిస్తూ ఉంటాడు ఆయనకి మనం చోటు ఇద్దాం ఆయనకు మనం సమయం ఇద్దాం ఆయన ఖచ్చితంగా వీటన్నింటినీ అర్థం చేసుకునే యోగ్యతని భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు దానికి సంబంధించిన విషయాలు కొన్ని మనము గత నాలుగు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఈ రోజు మరికొన్ని విషయాలు ధ్యానించాలా ఇవన్నీ అర్థమైనాకనే మొదటి బూరా ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండో బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలు మనం ధ్యానిస్తాం అప్పుడు ఇంకా సమస్తం తేటగా కనిపిస్తా ఉంటాయి ఇవి ప్రస్తుతపు సంఘకాలానికి భిన్నంగా ఉంటాయి వారి బోధకి భిన్నంగా ఉంటాయి బైబుల్ కాలేజెస్ చెప్పబడుతున్న వాక్యానికి కామెంటరీస్ లలో చెప్పబడుతున్న విశదీకరించబడ్డ వాక్యాలకి ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే ప్రభు మనకు ఒక విధానాన్ని నేర్పించిండు దేవుని వాక్యాన్ని జనం అందులోనే అతను అరబీదు చేస్తున్నాడు ఎందుకంటే మనము మరియాని పోలి ఆయన కాళ కూర్చొని నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం అవి నేర్చుకోకుండా మనము రుచి చూడకుండా వాటిని మనం ప్రకటించలేము కాబట్టి వాటి అన్నిటిని చూసి నేర్చుకుంటేనే మనము అనేకలకు వాటిని చూపించగలము కాన్ఫిడెంట్ గా కాబట్టి ఈరోజు మరికొన్ని చిహరపరమైన విషయాలను మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం పోయిన వారము చాలా మటుకు చూసినాం ఆకాశ పక్షులకు సంబంధించిన విషయాలు కొన్ని ధ్యానించిన పరివారం ఈ వారం కొన్ని మరికొన్ని విషయాలు ధ్యానిస్తాం ఈ వారము మొదటిదిగా గడ్డి గడ్డికి సంబంధించింది దాని వడగండ్లకు సంబంధించింది ఎందుకంటే వీటిని చూస్తాం మనం ప్రాణ బృందంలో వడగండ్లకు సంబంధించింది దాని గుర్రాలకు సంబంధించింది ఇలాంటి కొన్ని విషయాలు చూస్తాం కాబట్టి ఇప్పుడు ముందుగా గడ్డికి సంబంధించిన విషయం మనం చూస్తాం గడ్డి అన్నప్పుడు పచ్చదనము లైక్ పంట పైరు కాబట్టి ఇవి శరీరానికి సాదృశ్యం లేక ఆహారానికి సాదృశ్యం ఆహారం అంటే శరీరం కాబట్టి తినేది మన శరీరం కాబట్టి గడ్డి అనేది పచ్చదనం అనేది గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా లేక గొప్ప జనం యొక్క సంపాదనకి సాదృశ్యం ఈ లోకంలో క్రైస్తవులు ఆడంబరంగా జీవించాలా అని వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి పోయి రకరకాల ప్రాంతాలకు పోయి బహుగా సమృద్ధిగా ధనాన్ని ఆర్జించుకుంటున్నారు కాబట్టి అదంతా గడ్డికి సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనానికి వచనంలో ఈ వాక్యాన్ని మనకు దేవుడు చూపిస్తుంది వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలే వాడిపోదురు కాబట్టి గడ్డి పచ్చని కూర గొప్పచనానికి సాదృష్టంగా ఉంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఇవి ఎప్పుడో దాచిపెట్టిన దేవుడు తన బిడ్డల కొరకు ఎదురు ఎవరు త్వరగా వీటిని స్వీకరిస్తారా ఎవరు వచ్చి వెతుకుంటారా అని అతన్ని ఎదురు చూస్తుండ్రు కాబట్టి మన లాంటి వాళ్ళు ప్రపంచమంతట వీటిని వెతుకోడానికి ప్రయత్నం పడుతున్నారు కాబట్టి మీకు కూడా ఈ విధానాలు అర్థమైపోయి మీరు పెద్ద పెద్ద కాలేజెస్ థియాలజీ కాలేజెస్ పై నేర్చుకున్న లేదు ఈ విధానాలను ప్రభు మనకు నేర్పించండు కాబట్టి మీరు కూడా ఈ విధానాలు ఈజీగా సున్నాసంగా నేర్చుకోవచ్చు కాబట్టి గడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది మనుషులకి సాదృశ్యంగా ఉంది వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వాడిపోదురు కాబట్టి అదే వాక్యం క్రింద ఒక చిన్న గుంపు గురించి చెప్పబడింది ఆ గుంపులు మనం ఉండాలా ఎందుకంటే బైబుల్ అంతట్ల నాలుగు గుంపులను దేడు మనకు చూపిస్తున్నాడు మొదటి మూడు గుంపులు లోపల ఉంటే నాలుగవ గుంపు బయట ఉంటది అన్న విషయం ఎప్పుడైనా అర్థం చేసుకోండి మన ప్రభు ఎప్పుడు లోపల ఉన్నాడు ఆయన ఎప్పుడు బయట తీరుతా ఉన్నాడు కదా గలలియా ప్రాంతాల్లో సేవ చేసిండు ఆదివారం పూట వచ్చి ఎరుసలేం సేవ చేసిండు అని మరణించక ఎరుసలేము మందిరం దేవాలయంలో కడుగు పెట్టినట్టు మనం చూస్తాం కదా కాబట్టి రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి శాస్త్రులు పరిశీలు యాచకులు ఇటువంటి వారే ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు కూడా లోపల రాలేదు తర్వాత ఆయనతో పాటు నా శిష్యులు లోపల ఉన్నారా శిష్యులు ఎప్పుడు బయట తిరిగారు ప్రభు ఎక్కడ ఉంటే శిష్యులు కూడా అక్కడే తిరిగినారు ఆ విషయాన్ని మనం అర్థ చేసుకోవాలి కాబట్టి ఈ మూడవ వర్షంలో చూడండి యుహోవా నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యము అనుసరించుము మనము మేలు చేయాలా సత్యాన్ని అనుసరించాలా ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుండీ ఇవి లక్ష నాలుగు వంద మందికి సాదృష్టం ఈ విషయాన్ని మనము సత్యాన్ని అనుసరించాలా ప్రత్యక్షం సత్యాన్ని అన్వేషించాలా దాని తర్వాత మేలు చేయడం ఏ నీకు అవకాశం దొరికినప్పుడల్లా మేలు చేయాలా ఎందుకంటే గొప్ప అందరూ హతసాక్షులు కాబోతున్నారు క్షమపాలు కాబోతున్నారు కాబట్టి వారికి నువ్వు మేలు ఏ రూపకంగా నీకు కుదిరితే ఆ రూపకంగా మంచి సలహా ఇవ్వడము లేక మెటీరియల్ సపోర్ట్ లేక వారికి ఏమన్నా అవసరం ఉంటే వారి అక్కలు కొరతలు తీర్చడం కొరకు మీరు ముందుకు పోవాలా మీకు అవకాశం ఇస్తే కొలది దేవుడు నీ శక్తి కొలది నీకు ఇచ్చే అవకాశం ఇస్తే నువ్వు ఇచ్చుకోవచ్చు సపోజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మెడిసిన్స్ ఇవ్వచ్చు హాస్పిటల్ తీసుకోపోవచ్చు ఇటువంటి వాటిలో మనం ఫస్ట్ ఉండాలా ఎప్పుడు ఎందుకంటే వాక్యం చెప్పేవారమే కాదు వాక్యం ప్రకారంగా జీవించేవారం కూడా మనం అని యాపవ రాష్ట్ర పత్రికలుంది వాక్యాన్ని వినేవాళ్ళమే కాదు దాన్ని పాటించే కాబట్టి క్రైస్తవ జీవితంలో బలైన ఏంటంటే ప్రభు చూపించిన మన కొంతకాలం లేదంటే యాపవ వారు మీరు వింటున్నారు గానీ త్వరగా మర్చిపోతున్నారు అన్నాడు ఎప్పుడు మీరు వాటిని జ్ఞాపకం చేసుకుంటులేరన్నాడు జ్ఞాపకం చేసుకోకపోతే అది నీ హృదయలో భద్రపరచబడదు భద్రపరచబడకపోతే నీకు విశ్వాసం ఉండదు క్రైస్తవ జీవితంలో ఈరోజు విశ్వాసం లేదు ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు వాక్యాలు ప్రతి ఆదివారం వింటున్న వాక్యాలు వాళ్ళకు ఉంటుంది ఆ మైండ్ లో ఉండదు మంచి మంచి సంఘాలలో ఇది రుజుపరచగలం మనం అహంతో కాదు పరిశుద్ధమైన రోషంతో చెప్పవలసిన మాటలు ఇవన్నీ వాళ్ళు పోయిన వారం ఏం ధ్యానించినావు ఎప్పుడో మర్చిపోయినాం ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు అంతా మర్చిపోతారు లోకాతీతంగా జీవిస్తాం కాబట్టి కాబట్టి మనము ఆ రీతిగా ఉండద్దు అన్న విషయాన్ని ఎందుకంటే ఆయన కొరకు నువ్వు చేయబడ్డ జీవితం ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించబడ్డ జీవితం కాబట్టి ఈ లోకంలో ఉంటుండో గానీ లోకపు అపవిత్రతని పాపాన్ని నువ్వు అంటుకోకుండా జీవిస్తున్నావు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి గడ్డి గొప్ప జనానికి వారి ఆస్తులకు సాదృశ్యంగా ఉందని తొంభై ఏడవ తొంభై కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది త్వర అధ్యాయము తీర్థల గ్రంథము తొంభై అధ్యాయము ఏడవ వచనం నిత్య నాశనము నొదుటకే కదా భక్తిహీనులు గడ్డివలే వల్లే చిగుర్చుదురు చెడు పనులు చేయవారు అందరు పుష్పించుదురు చూడండి భక్తిహీనులు చిగుర్చురంట చెడు పనులు చేయవారు పుష్పిస్తారంట అంటే వాళ్ళు సమృద్ధిగా ఫలాన్ని పొందుకుంటున్నారు అంటే సంపాదించుకుంటున్నారు బాగా ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి వీరందరూ గడ్డి వల్లే పుష్పిస్తున్నారు మళ్ళా నాశనం అయిపోతారు చెప్పబడింది అక్కడ వాక్యం చేయండి నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి చిగుర్చుదురు చెడు పనులు చేయవారు అందరూ ఏహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు కాబట్టి ఆయన ఎప్పటికీ మహోన్నతుడే అంటే సమస్త సృష్టికి పైన అధికారం పొందుకున్నవాడు వీళ్ళంతా నశించిపోయేవారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా చూడండి నూట అధ్యాయము కీర్తల గ్రంథం నూట అధ్యాయము ఆరో వచనం వారు ఇంటి మీద పెరుగు గడ్డివలే నుందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కాబట్టి గొప్ప జనం గురించి చెప్పండి వారు ఇంటి మీద మొలిచి గడ్డి వల్లే ఉంటారంట ఎదుగక ముందే వాడిపోతారంట కాబట్టి వారి పంట మొత్తము ఎండిపోతుంది గడ్డి అంటే వాళ్ళ ఆస్తులకు అంతస్తులకు వాళ్ళు సంపాదించుకునే దానికి సాదృష్టం ఎండిపోతారు వాళ్ళు ఎదగక ముందే ఎది విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి మూడు వర్షాలు మనము కీర్తన గ్రంథాలను చూస్తున్నాము యశాయ గ్రంథము ముప్పై అధ్యాయం చూడండి యశాయ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలంలోని గడ్డివలను కాడవేయని చేయిరి కాబట్టి వారందరూ పొలంలోని గడ్డివలే అన్న విషయానికి వ్యాపించారు చూడండి ద్రాక్ష వల్లిని తీగలు మీరు అన్నాడు చెట్టుతో పోల్చిండు అంజనప్పు చెట్టుతో పోల్చిండు ఇప్పుడు గడ్డితో పోలిస్తున్నాడు చూడండి స్థితి దిగిపోయింది మంచి చెట్టు స్థితిలో నేను నిలబెడితే గడ్డి స్థితికి దిగిపోతుంది గొప్ప జనం కాబట్టి నీ బాధ్యత వీరిని హెచ్చరించడం అన్న విషయాన్ని నేర్చుకోండి నలభైవ అధ్యాయం రెండు వర్షాలు రెండు అధ్యాయులు ముగిస్తే ముందుకు వెళ్తే నలభైవ అధ్యాయము ఆరో వర్షంలో ఆలకించడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చిచున్నాడు కాబట్టి మనం ప్రకటించాలా నేను ఏమి ప్రకటించునని మరి ఒకడు నన్ను అడుగుచున్నాడు సర్వ గడ్డిలై గడ్డి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది యహోవ తన శ్వాస శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండి ఎండును పువ్వు వాడును కాబట్టి గొప్ప జనము గొప్ప జనం నీ పంటను నేనే నాశనం చేస్తా అన్న హెచ్చరికని ప్రభు మరికి చూపిస్తుంటే జాగ్రత్తగా చూడండి ఆయన అనేకులతో మాట్లాడే దేవుడు ఖచ్చితంగా దర్శ కలల రూపకంగా వాక్య పరంగా రీతిగా ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడు ఆయన నిజమైన దేవుడు అనేసి మనము సంపూర్ణంగా విశ్వసించాల ఈ విషయాలు మనకి బయలుపరచబడ్డప్పుడు కాబట్టి ఈ గడ్డిని ఎండ చేసేవాడు ఎవరు అన్నప్పుడు మన ప్రభువే అని హెచ్చరిస్తుంది ఎందుకంటే చూడండి తన బిడ్డల్ని తాను శిక్షించకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకానబోతారని హెబిల్ రాష్ట్రపతిలో మనం ధ్యానించాం ఎన్నిసార్లు ప్రభువు చేయు శిక్షకి నువ్వు విధేడు కాకపోతే నువ్వు నువ్వు దుర్బీజుడువే అంటాడు అంటే నువ్వు పనికిరాని వాడవు అంటాడు దుర్బీజం అంటే దేవుని బిడ్డవు కావు అని చెప్తున్నాడు కాబట్టి మనం అందరము ఆయన బిడ్డలుగానే ఉండాలంటే ఈ శిక్ష ని మనము తప్పదు ఎందుకంటే సగం సత్యం సగం అబద్దంలో ఉండి జీవించే వారందరూ సంపూర్ణంగా సత్యంలో మారాలంటే దాని తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం ఈ రోజు కాబట్టి చూడండి ఇంకా కొన్ని విషయాలు యాకబు రాసిన పత్రిక యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వర్షంలో ఏలైన ఇతడు గడ్డి పువ్వు వల్లే గతించిపోవును సూర్యును దంచి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాళ్ళును దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును కాబట్టి గొప్ప జనం అందరూ డబ్బుని సమకూర్చుకుంటారు ఈ లోకంలో వాళ్ళు చేస్తున్న బలహీనత అదే చూడండి సమృద్ధిగా దేవుడు సమృద్ధిగా ఆశ్రించండు ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్య బోధన ఆశ్రయించిన ఐశ్వర్య బోధన ఆశ్రయించిన కాబట్టి దేవుడు అని సమృద్ధిగా ఆశ్రయించడానికి వాళ్ళు అరీతిగా జీవిస్తున్నారు కానీ వాళ్ళు ఏ కూడా నా మాటను గైకోడి నా గొర్రెలను కాయడి అన్న మాటని ధృవీకరించిన వాళ్ళు కూడా వాళ్ళు ఆయన వాక్యానికి విధేత చూపించిన కాదు కాబట్టి సగం సత్యం సగం సత్యం సగం అబద్ధంలో ఉండే వాళ్ళు నశించిపోతారు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరోసారి కృత కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మొదటి పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వర్షం నుంచి త్వరగా చదువుతుంటేనండి మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవం దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన పుట్టబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకడినొకడు హృదయపూర్వకంగాను మిక్క ప్రేమించుడి ఇది లక్ష నలభై ప్రేమ పూర్వకంగా ఎందుకు విధేత చూపించాలా ఎందుకనగా సర్వశరీలు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలిను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలచును ఈ లోకంలో నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావో అది మొత్తం నశించిపోతుంది గాని ఆయన వాక్యము ఎల్లప్పుడు ఉండును కాబట్టి ఆయన వాక్యానికి ఆపోజిటే ఈ లోకాతీతమైన జీవితం అని చెప్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అది దానికి సంబంధించిన వాక్యం కాబట్టి గడ్డి అంత గొప్ప జనానికి సాదృశ్యము వీళ్ళందరూ కాల్చివేయబడతారు మనం ఇందాక చూసినాం తొంభై అధ్యాయము ఏడవ వర్షంలో అందరూ కాల్చివేయబడతారు బూరల తీర్పు టైంలో కూడా మనం చూస్తాము బూరలు బోదినప్పుడు కూడా గడ్డి మొత్తం కాల్చివేయబడుతుంది అక్కడ ప్రాణం చూస్తాం కాబట్టి ప్రారం గందల గడ్డి కాల్చబడమన్నప్పుడు ఇప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైపోతుంది గడ్డి గొప్ప జన సాదృష్టము వీరు సర్పంలను తేలను తేళ్లతో సహవాసం కలిగి జీవిస్తూ ఉంటారు సర్పంలు తేల అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ దేవుడి యాజకులాగా ఏర్పరచాడు కాబట్టి వాళ్ళకి నేను అవిధు చూపించద్దు వాళ్ళు ఎట్లాంటి నేను దేవుడిని సేవిస్తున్నాను కదా అని తీర్మానించుకొని వాళ్ళ సహవాసాలు ఉంటారు కానీ ఆ సహవాస దోషం వల్లనే వాళ్ళందరూ శ్రమల పాలవుతారు అన్న విషయాన్ని మనకు ప్రభు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిండే గడ్డి పువ్వు పువ్వు అన్నప్పుడు పువ్వు వికసించడం అనేది దేవుని యొక్క కృపకి సాదృశ్యం కానీ ఆ కృప నుంచి వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం వలన అవి ఎండిపోతాయన్న విషయాన్ని జ్ఞాపని గడ్డి పువ్వు ఎండిపోవడం అంటే ఏంటంటే వికసించడము ఆయన కృప ఆయన కృప మన మీద ఉంటే మనం వికసిస్తాం కానీ ఎప్పుడైతే ఆయన వాక్యానికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావో ఆయన కృప నుంచి నువ్వు తొలిపోతున్నవాడో అన్నట్టు ఏసారి రీతిగా తొలిపోయిందో ఆ రీతిగా గొప్పచనం తొలిపోతుంది అన్న విషయాన్ని మన ప్రభు మాట్లాడుతుంది ఇప్పుడు మనము గుర్రాలకు సంబంధించిన విషయాన్ని కొంతసేపు ధ్యానిస్తాము ఐదవ బూర ఆరవ బూద ఊదినప్పుడు ఈ గుర్రాల గురించి మనం ధ్యానిస్తాం అంతకుముందు ప్రభు కొన్ని నెలల క్రితమే మనతో జకడే గ్రంథం ద్వారా మాట్లాడి అక్కడ నాలుగు గుర్రాల గురించి మాట్లాడిండు ఈ నాలుగు గుర్రాలు నాలుగు గుంపులకి లేక మూడు నాలుగు గుంపులు అంటే నాలుగు గుర్రాలు మూడు క్రైస్తవ గుంపులకు సాదృష్టం అది నాలుగు రూపకంగా కనిపిస్తుంటది అంటే ఒక గుర్రము మూడు గుంపులకు సాదృష్ట కనిపిస్తూ ఉంటది అవన్నీ ఒకటే పంక్తులలో ఉన్నట్టు లేక అన్ని ఒకదే సహవాసంలో ఉన్నట్లు మనం చూపించాడు దేవుడు ఒక్కొక్క గుర్రము దేనికి సంబంధించిందని మనము జక్ర గ్రంథంలో బహు దీర్ఘంగా గణించినాం జకర గ్రంథం ఆరంభమైనప్పుడు అవన్నీ పంక్తులలో ఉన్నాయి అది జకర గ్రంథం ముగించే టైంకి అవన్నీ లోకమంతట బయలుదేరినాయి ఆ ముగించి ఆ లోకమంతా బయలుదేరి తిరిగి వచ్చే టైంకి అవన్నీ బంధింపబడ్డాయి అవి రథములలో బంధింపబడ్డాయి ఆశ్చర్యంగా గుర్రాల గుర్రాలు రథలను ఈడ్చుకుంటా వెళ్లేయి రథం లోపల బంధింపబడ్డాయి దాని ఆరంభము పంక్తులలో ఉండి పరిగెత్తుతున్నాయి మధ్యలోకి వచ్చేపటికి లోకమంతా తిరిగి వచ్చేసినాయి ఆ గ్రంథము ముగించే టైంకి ఆ రథంలో బంధింపబడ్డాయి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ బంధింపబడ్డారు ఎక్కడ బంధింపబడ్డారు రథము ఎక్కడుందా రథము మన మధ్యలోనే ఉంది కాబట్టి వాళ్ళందరూ లోపల బంధింపబడ్డారు విషయం లోపల నుంచి బయటకు రారు లోపల నుంచి బయటికి రారు వాళ్ళు బంధింపబడ్డారు సరే నువ్వు అని వచ్చి ఆయన స్వరం వింటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు మీరు విన్నారు అంతే కాబట్టి ఆ గొర్రెలు వింటలేవు వినవు కాబట్టి జబర్దస్తిగా అవి వినాల్సి వస్తాయి కష్టం పాలై ఆయన స్వరం వినాల్సి వస్తాయి అదే హతసాక్షులు అని ప్రభునన్ను క్షమించలేనా అనేవాళ్ళు మీరందరు ఎవరంటే మహాశ్రమలలో నుండి గొర్రె రక్తంలో వస్త్రములు ఉతుక్కున్నవారు అంటున్నాడు కాబట్టి మహాశ్రమలలో గొర్రె పిల్ల రక్తంలో అప్పుడు ఉతుక్కున్న వస్త్రాలు అంతకు ఉతుక్కోలే ఆ ప్రభు మనతో మాట్లాడుతుంది ఇప్పుడు కాబట్టి కొంచెం క్లుప్తంగా ఐదవ బూర ఆరవ బూర ఊదినప్పుడు ఈ గుర్రాల గురించి మనం ధ్యానిస్తాం గుర్రాలు దేనికి సాధృష్టం గుర్రాలు పరిగెత్తుతా ఉంటాయి అవి జబర్దస్తి చేస్తూ ఉంటాయి వాటి ముందు ఏవి ఆ ఏవి వాటిని ఆపలేవు అది అర్థం చేసుకోవాలా కానీ తొక్కి తొక్కుకుంటా పోతా ఉంటాయి మనం కొన్నిసార్లు యుద్దాలలో చూస్తూ ఉంటాం వాటి గురించి సినిమాలో చూస్తామని కాదు కానీ అవి పరిగెత్తుతూ ఉంటాయి వాటి కాళ్ళ కింద అనేక మంది పడిపోతూ ఉంటారు సైనికులు పడితే అది తొక్కేసుకొని పోతా ఉంటది అన్నట్టు కాబట్టి గుర్రము తొక్కడానికి అది పరిగెత్తడానికి స్పీడ్ గా పరిగెత్తుంది కాబట్టి దానికి సాదృశ్యం గుర్రాలు తేళ్లకి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కానీ ఆ గుర్రాల మీద రంగులు ఉన్నప్పుడు ఆ రంగులను బట్టి అవి సర్పంలా తేళ్లా లేక గొప్పజనం అని గుర్తుపట్టాలా అది చక్ర మనం చూసినాం దీర్ఘంగా ఇప్పుడు వాటిని మనం అంత దీర్ఘంగా చూడము కాబట్టి గుర్రాలకి సాదృశ్యం ఉన్నాయి ఇవి యుద్దానికి సిద్ధంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఒకసారి చూడండి కొన్ని విషయాలు యశయ గ్రంథము ఐదవ అధ్యాయము రెండు విషయాలు ఈ గుర్రాలు తేళ్లకి సాదృశ్యము తర్వాత ఇప్పుడు చూడండి ఇరవై ఎనిమిదవ వారి బాణములు వాడిగలవి వారి విండ్ల నీ వారి గుర్రముల డెక్కలు చెక్కుముఖి రాళ్లతో సమానము గుర్రం గుర్రం యొక్క డెక్కలు చెక్కుముఖి రాళ్లతో సమానము అంటే అంత గట్టిగా ఉంటాయి అవి అని చెప్తున్నాడు తర్వాత వాడి రథ చములు సుడిగాలి తిరు తిరిగినట్లు తిరుగును వాడి రథ చక్రములు సుడిగాలి కాబట్టి సుడిగాలి గురించి మనం చూస్తాం బుర్రల తీర్పులో ప్రగణ గంధంలో గురించి మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్స్ అన్నట్టు సుడిగాలి దేనికి సంబంధించింది నిజంగా సుడిగాలి వస్తుందా అని అనుకోవచ్చు మీరు కాబట్టి ఈ వీటి రథ చక్రములే సుడిగాలి అని చెప్తున్నాడు కాబట్టి తేళ్లు సుడిగాలి గుర్రములు ఒకటే అన్న విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం కొంచెం స్పీడ్ గా మనం పరిగెత్తాల పోయిన వారం పోలేకపోయినాం ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చున్నాడు ఆయన రథములు సుడిగాలే వలె ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి కాబట్టి చూడండి గుర్రములు గద్దలు సడన్లీ గద్దల గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఆయన చేతిలో ఓడబడుతున్నాయి అవి ఏం చేస్తాయి అయ్యో మనము దోపుడు సొమ్మైతేమి అని గొప్ప జనం ఏడుస్తారు కాబట్టి తేళ్లు వీళ్ళని దోచుకుంటాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా యుగ సమాప్తిలో ఇదేన్నైతే వీళ్ళు నమ్ముకున్నారో ధనాన్ని నమ్ముకున్నారో ఆ ధనం అంతా ఎవరు దోచుకుంటారు అంటే తేళ్లు తేళ్లు ఎవరు సాదృశ్యము ఒక రకమైన క్రైస్తవ గుంపే కాని తేళ్లు ప్రకృతి సహజంగా చూస్తేనేమో ఈ లోకంలో జబర్దస్తి చేసే వారికి సాదృశ్యం ఆత్మీయ దృష్టం చూస్తే అదొక మతపరమైన క్రైస్తవ గుంపు లేక చర్చిలో లో లీడర్షిప్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు యాజకుల తర్వాత గుంపు ఇది వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ ఎందుకంటే యాజకులే వీళ్ళకి పవర్ ఇస్తారు ఏ చర్చ్ చూసినా ప్రపంచం అంతటా పెద్దలుంటారు కొంతమంది యాజకుల దగ్గర నుంచి వాళ్ళు పవర్ తీసుకుని వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకోవడం ఆరంభిస్తారు అన్నట్టు కాబట్టి యుగ సమాప్తిలో వీరు ఆడ వీరి వీరి యొక్క గుణగణాన్ని మనం ఈ రీతికి అర్థం చేసుకుంటాం వీళ్ళంతా గొప్ప జనం యొక్క ఐశ్వర్యాన్ని దోచుకుంటారు అయ్యో మేము దోపుడు సమ్మైతి అని అప్పుడు ఏడుస్తారు వాళ్ళు ఇంత అలా గుర్తుపట్టలేకపోయినామే అని అప్పుడు ఏడుస్తారు వాళ్ళు అధ్యాయంలో అదే పుస్తకము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో గురించి మాట్లా మాట్లాడుతుంట వారు వింటిని వారు వింటిని ఈటను వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము కాబట్టి తేళ్ళు ఏరీతిగుంటాయి క్రూర జనము వారు జాలి లేని వారు వారి స్వరము సముద్ర ఘోషవలేనున్నది కాబట్టి యుగ సమాప్తిలో వీళ్ళు ఎట్లా తరగతారో చూడండి ఇప్పుడు తేళ్ళు ఎట్లుంటాయి వారి స్వరము సముద్ర ఘోషవలే ఉంటది అంటే గుర్రాలన్నీ పరిగెత్తుతూ ఉంటే అటనే శబ్దం వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఒకసారి కండు మూసుకొని వినండి పేద గుర్రాల సమూహం పరిగెత్తుతా ఉంటే సముద్రం మీద అలలు పరిగెత్తినట్లే ఉంటాయి శబ్దం ఘోష దాని సముద్రపు ఘోష అంటాం అట్లా పోలిస్తున్నారు దేవుడు చూడండి ఇప్పుడు వారు జాలి లేని వారు వాళ్ళు ఎత్తి పస్త జాలి ఉండేది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ జాలి ఉండేది వారి స్వరము సముద్ర ఘోష ఉన్నది వారు గుర్రము లెక్కి చూడండి ఇప్పుడు వారు గుర్రము లెక్కి సవారీ చేయువారు సియోను కుమారి మీతో యుద్ధము చేయవలని వారు యోదులవలే వలె వ్యూహము తీరి ఉన్నారు సీవోను కుమారి అంటే గొప్ప జనం కుమారి నీతో యుద్దం చేయబోతున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్రంలు తేళ్లైతే వారి మీద కూర్చున్న వాళ్ళు సర్పంలు ఈ విషయం ఎన్నిసార్లు మీకు చూపించాను గుర్రాలని నడిపించేవారు ఆ లీడర్స్ కి పవన్ ఇచ్చే వాళ్ళు యాజకులు కాబట్టి గుర్రాల మీద కూర్చొని సవరి చేసే వాళ్ళు కాబట్టి సర్పములు తేళ్లు ఎప్పుడు కలిసే సహవాసం ఉండి నడిపిస్తూ వారు సియోని కుమారి మీద పడుతున్నారు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు శివని కుమారి నీతో యుద్దం చేయవల్లని వారు యోధుల వల్లే వ్యూహము తీరినారు ఇది నాకు కొంచెం కష్టతరం కొన్ని కొన్ని సంవత్సరాల నేను జరించిన వ్యూహం వ్యూహం అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పాలూహం ప్లాన్ కదా ట్రాప్ చేస్తారు అందులో అందులో ట్రాప్ చేస్తారు అంటే ఇంకా నువ్వు ఎక్కడికి తప్పించుకోపోకుండా నిన్ను నీ చుట్టూ ఘేరవ్ మన భాష వేసినట్టారు ఘేరవ్ వేసినట్టారు కదా కాబట్టి గొప్ప జనం చుట్టూ గెరవ వేస్తారంట ఎట్లా ఆ గొర్రెలన్నింటినీ గొర్రెల చుట్టూ కంచవేసి అట్లు వేసేస్తారన్నట్టు అది ట్రాప్ అంటారు బోయవాడి ఉరి అని కూడా మనం గణించినాం కొంతకాలం కిందట తర్వాత వల వేసి చేపలను లాగడం అని కూడా మనం చూసినాం కాబట్టి వీళ్ళ విధానం ఏంటంటే గొప్ప హంటింగ్ చేస్తారు ఇప్పుడు కరెక్ట్ అర్థమవుతుంది వాళ్ళని వేటాడి వేటాడి పట్టుకుంటారు అన్న విషయాన్ని ఇక్కడ మనకి ప్రభు చూపిస్తుంది కాబట్టి ఆ రోజు ఎక్కడికెక్కడికో పరిగెత్తా ఉంటారు మనుషులు చచ్చిపోతే బాగుంటుంది అనే కాలంలో ఎక్కడికి పరిగెత్తినా వాళ్ళకి దొరకదు అవకాశం తప్పించుకోవడానికి ఆ రోజు ఎవ్వరు తప్పించుకోలేడు అన్న విషయాన్ని ప్రభు మనతో మాట్లాడేది అవి చాలా కష్టతరమైన కాలం ఈ శ్రమల కాలం ఆరంభమై మనము పరిపక్వం చెందే దినానికి సిద్ధపడుతున్నాం ప్రపంచమంతటా శ్రమలు ఆరంభం మనకు టూ నుంచి మన దేవుడు చూపించింది ప్రపంచమంతటా అవి ఆరంభం అయిపోయినాయి ప్రకృతి సహజంగా జబర్దస్తి చేసే గుంపులన్నింటినీ తేల్లంటాం మనం ఐసి గ్రూప్ ఏంది పోలీస్ సిస్టమ్ ఏంది మిలిటరీ సిస్టమ్ ఏంది గవర్నమెంట్ సిస్టమ్ ఏంటి బిజినెసెస్ పెద్ద పెద్ద బిజినెసెస్ ఇవన్నీ తేలలాగానే ఉంటాయి మన దోచుకుంటా ఉంటాయి మన రసం తాగు పీల్చుకుంటూ ఉంటాయి రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి బిజినెస్ పీల్చుకుంటాయి గవర్నమెంట్ మన రక్తాన్ని పీల్చుకుంటా ఉంటాయి ఈ లోకంలో ప్రతి జబర్దస్తి చేసే గ్రూప్స్ మన మీద పడి ఉంటాయి అవన్నీ ప్రకృతి సహజంగా తేళ్లకే సాదృశ్యం కానీ ఆత్మ దుష్టం చేస్తే నీ పక్కనే ఉన్నాయి అవి తేళ్లు అవి చర్చి లోపల ఉన్నాయన్న విషయాన్ని చెప్పడం కొంత కష్టం కానీ ఆయన అనుగ్రహం ఉన్న వాడికి ఇవి అర్థం అయితే నాకు తెలిసది అనుగ్రహం లేకపోతే ఇవి నువ్వు ఎప్పుడు చూడలేవు వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడలేదు అన్నాడు ఎందుకు మీరు చూడగలుగుతారు వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి వాక్యాల మీరు తర్వాత ఇంటికి పోయి కూడా చదువుకోవచ్చు వాటిని ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనం ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనంలో వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దము నకును అతని రథముల వేగమునకు అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు కాబట్టి ఆ రోజు ఏ రీతి ఉంటదన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తండ్రులు తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేసి పరిగెత్తిపోతారు పిల్లల పరిస్థితి ఏంది ఆత్మీయ దృశ్యాన్ని అర్థం చేసుకోవాలా గొప్ప విడవబడ్డ పిల్లలకి సాదృశ్యం అని మనం ఆ రోజు అర్థం చేసుకుంటాం కానీ ఇవన్నీ జరగక ముందు నువ్వు వేదనతో బాధతో ప్రార్థన చేయాలా వీరి గురించి మనం దివరాత్రుల్లో ప్రార్థన చేయాలా గొప్ప గురించి కావాలి ఎందుకంటే అందరు మరణిస్తారా అందరు హత సాక్షులు అవుతారు ప్రపంచమంతా రక్తపాతము రక్తము ఏర్లై విషయాన్ని ప్రభు మనకు చూపించింది వాక్య ఎన్నిసార్లు హిర్మియా కాలంలో చూస్తాం అది ఇస్రాయల్ పిల్లలందరూ బబులోనికి చెరకొనిపోబడ్డప్పుడు దేశమంతా రక్తపాతమైంది ఇండ్లన్నీ కొల్లగొట్టబడ్డాయి కాల్చివేయబడ్డాయి మందరం కూలిదిపోయింది గోడలు పడిపోయినాయి ఎక్కడ చూస్తే రక్తం కాలువలు శవములు కుప్పలు పుప్పలు శవములు అని ఆయన ఏడుస్తూ విలాపవాక్యములు రాశాండు కదా విలపవాక్యం అంతా ఇసల్ పేలంతా మరణించినాక ఒక చిన్న గుంపుని చెరగా తీసుకుపోతారు నెమ్ కదా అప్పుడు ఏడుస్తూ రాసిన పుస్తకం అది విలాపవాక్యం అది ఈ రోజు ఎవడు గణించాడు ప్రపంచంలో ఏ సంఘంలో అది మన కాలంలో నెరవేరే టైం మనం అందుకే ఆ విలాపవాక్యం గణించి ఆ భారం కలిగి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి మనం మన సేవ జీవితం దానికి సంబంధించి కొంచెం ముందుకు వెళ్లిపోదాం యాభై అధ్యాయం ఇరవై వచనం యాభై అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో గ్రంథము యాభై అధ్యాయము ఇరవై వచనం కాబట్టి ఏ రీతిగా దేవుడు వీరిని అప్పగిస్తున్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు వీరు గేరు వేస్తారు వ్యూహము వ్యూహము పని ఏరీతిగా పట్టుకుంటారు అన్న విషయాన్ని దేశంలో ధ్వజ ధ్వజముల నెత్తుడి జనంలో బాకనాదము చేయుడి దానిమీదికి పొగుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరరాతు అష్కనజు అను రాజులను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించటై శనాధిపతిని నియమించుడి రోమము గొంగలి పొరుగులంతా విస్తారముగా గుర్రములను దానిమీదికి రప్పించుడి కాబట్టి గొంగలి పొరుగు గుర్రానికి సాదృశ్యం ఇవి ముఖ్యంగా అట్ట ధ్యానించాల గొంగలి పొరుగు గురించి ఎక్కడ చూసినా బైబిల్లో అది గుర్రానికి సాదృశ్యం అంటే గొంగలి పురుగు గుర్రం సాదృశ్యం గుర్రం సర్ప తేలు అయితే గొంగలి పొరుగు కూడా తేలు గొంగలి పురుగు ఏం చేస్తుంది పచ్చదనాన్ని తినేస్తుంది గొంగలి పురుగు అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ లో అది చెట్ల మీద ఉంటది కదా పచ్చపు ఆకులను అన్నిటినీ తినేస్తే అది దాన్ని ఇంగ్లీష్ లో కేటర్ అంటారు ఆ కేటర్ ఏం చేస్తుంది ఆకుల అన్నింటినీ మంచిగా తినేసి ఆహారం లాగా అది ఒక గూడు కట్టుకుంటది దాన్ని ప్యూపా అంటారు గూడు కట్టుకుని కొంతకాలం ఆ గుడులోనే ఉంటది ఉండి తర్వాత సీతకు ఒక చిలకలాగా అయి బయటికి వెళ్ళిపోతుంది దాన్ని పగలు కొట్టుకుని బయటకు వచ్చి వెళ్లిపోతుంది అది దాని గుణగణం కాబట్టి గొంగలి పురుగు తేళ్ల సాదృశ్యం ఎందుకంటే అది పచ్చదనాన్ని గడ్డిని తినేస్తుంది విషయం జ్ఞాపకం చేసిన సరే ఇంకా కొన్ని వాక్యాలన్నాయి మనం ఈ రీతిగా చూసుకుంటా పోతే రేపైనా కూడా కాదు ఇది ఒక వాక్యం ఏషయా గ్రంథము ఇరవై అధ్యాయంలో ఈ వాక్యం చూసినాక నెక్స్ట్ మనం వేరే దానికి సంబంధించిన దానికి యక్ష గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవచనం ఇది చూసిన ఇంతకు ముందు కొంతకాలం క్రిందట యశగ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవచనము నీవు వెళ్లి కావలి వారిని నియమింపు అతడు కనబడి దానిని తెలిజేయును మనమందరము కావలి వారము అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోండి లక్షా మంది అనే క్రైస్తవ గుంపు కావలి వారి వల్లే సేవ చేయాలా ఈ లోకంలో ఏంటంటే నీకు కనిపించిన వాటిని చూసి గొప్ప జనాన్ని సింహం రాబోతుంది అంటే నువ్వు పెద్ద కేకలు వేసి అరిచి సింహం వస్తుంది మిమ్మల్ని గర్జించే సింహం మిమ్మల్ని మింగేసది అని మీరు హెచ్చరించాలా గొప్ప జనం అటువంటి సేవ మనకు అప్పగించబడింది కాబట్టి నువ్వు మటుకు చూడాలా ఇవన్నీ ఇవి చూడకలేకపోతే నువ్వు ఎవరిని సిద్ధపరచలేవు నువ్వు కూడా ఆచారబద్ధమైన సేవ జీవితంలో ఉంటూ ఐశ్వర్యాన్ని ఆశ్రయిస్తూ నీ ఆడంబరమైన జీవితము నీ రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అటువంటి మనకి దూరం అవును గాక మనకు సేవ అవసరమే లేదు మనకు గుర్తింపు అవసరం లేదు మన వ్యక్తిగత ఐడెంటిటీ అసలే అవసరం లేదు మనకి ఒక రాజ్యం అంటూ లేదు మనకు ఒక పేరు ఊరు అంటూ లేదు అరణ్యంలో ఒక శబ్దం మనం అంతే బాక్సమితి యువహన్ ఎట్లయితే శబ్దం లాగున్నాడో మన సేవ జీవితం కూడా ఒక శబ్దం లాంటిదే అనేక ప్రాంతాల్లో పోయి మనము పెద్ద పెద్ద శబ్దాలు చేసి మనుషులని సిద్దపరచాలి అది ప్రేమతో ఆ విషయం మనం ప్రతిసారి జ్ఞాపకం తీసుకోవాలి కాబట్టి ఏమి కనబడుతుంది కావలివాడ ఏడో వర్షంలో జతలు జతలుగా వచ్చే రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చే ఒంటలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియ్యి నిదానించి చూచి చూచును ఎనిమిదవర్షం సింహము గర్జించినట్లు కేకలు వేసి నా ఎలినవాడ పగటి వేళ నేను నిత్యం కావలి బుర్జు మీద నిలుచున్నాను రాత్రి అంతయు కావలి కాయచున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతులు దండు రౌతుల దండు వచ్చున్నది అని చెప్పాను కాబట్టి రౌతులు అంటే గురాలను నడిపించే కదా గుర్రాల మీద ఎక్కి సబరు చేసేవాళ్ళని రౌతులు అంటారు వీళ్ళు జతలు జతలుగా వస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే రౌతులు గుర్రాలు రౌతులు గుర్రాలు అవి కలిసి వస్తాయి ఎప్పుడు రౌతులు గుర్రాలు రౌతు అన్నప్పుడు సర్పానికి సాదృశ్యము గుర్రం అన్నప్పుడు తేళ్లకు సాదృశ్యం సర్పము తేళ్లు ఎప్పుడు కలిసి పని చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి జతలు జతలుగా వస్తున్నాయి అనేసి నువ్వు హెచ్చరించాలంట యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అవి వచ్చినప్పుడు ఏం జరుగుతాయి చూడండి అవి వచ్చినప్పుడు చూడండి కింద బబులోను కూను కూలేను రెండు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు చెప్పబడుతుంది ప్రకటన గ్రంథంలో కూడా ఈ వాక్యం కనిపిస్తుంది మనకి బబులోను కూలెను కూలెను అని చెప్తాడు రెండు సార్లు కూలాల్సింది అవసరం చెప్పండి పాత నిబంధన కాలంలో ఒకసారి చెప్తే సరిపోయి బబులోను కూలెను అంటే అయిపోలే కూలెను కూాల్సి వస్తుందా బబులోను కూలేను కూను రెండుసార్లు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మొదటిసారి బబులోను కూలిపోయింది పాత నిబంధన కాలంలో ఈ రోజు లేదు దాని నిశాని కూడా ఈ రోజు నినివే పట్టణం ఉంది ఇరాన్ దగ్గర కాని ఆ నినివే పట్టణం వేరే ఇప్పుడున్నది పట్టణం వేరే ఈ రోజు బబులూన్ ఎక్కడ ఉందంటే ఇరాక్ దేశాన్ని చూపిస్తారు మనుషులు కానీ పిచ్చాలు వాళ్ళకి అర్థం కాదు బబులూను నేల మఠం అయిపోయింది దాని మీద ఇసుకా మొత్తము ఆవరించి ఉంది అది భూమి అగాధం లోపలి వెళ్ళిపోయింది బబులోన్ లేదు రోజు కానీ బైబుల్ కామెంట్రీస్లలో ఇరాక్ ఇరాక్ ఇరాన్ మధ్యలో నార్త్ రీజన్ లో ఉన్న ప్రాంతం అంతా అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు కానీ ఒకవేళ ఆ రీతిగా చూసిన బబులూను ఇసు దెబ్బ దిప్పాల వాళ్ళే అంతే అక్కడ బిల్డింగ్స్ లేవు సింహాసనాలు లేవు రాజ్యాం లేదు ఏం లేదు ప్రజలేరు అది అరణ్యంలాగా ఉంది ఈరోజు బబులోన్ ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే కూడా ఈరోజు బబ్లోను అరణ్యం లాగానే ఉంది ఈరోజు ఎక్కడుంది మీ మధ్యలోనే ఉంది అంటాడు చర్చ్ హిస్టరీలో చర్చ్ కామెంట్రీస్ లలో అంటే రోమ్ అంటారు రోమ పట్టణాన్ని బబ్బుల్తో బలోన్తో పోలిస్తారు బైబుల్ కాలేజెస్ లలో రోమ పట్టణం అంటే యునైటెడ్ స్టేట్స్ తో పోలుస్తారు కొంతమంది రోమ్ అంటే యూరోపియన్ యూనియన్తో పోలుస్తారు మరికొంతమంది కామెంటరీ బుక్స్ లలో కానీ ప్రభువారు చూపించుండు బబులోన్ మీ మధ్యలో ఉన్నది అది దొంగల గుహగా మారింది అన్నాడు కాబట్టి చూడండి బబులోను గొప్ప జనానికి సాదృశ్యము రావుతులు గుర్రాలు ఆ సహవాసంలో ఉన్నాయి కాబట్టి కావలివాడ హెచ్చరించాల మనసు నువ్వు బబులోను కూలిపోతున్న త్వరలో బబులను కూలిపోతున్న త్వరలో అని చెప్తున్నాడు బబ్బులోను కూను కూను అంటే ఆల్రెడీ అది గరిచిపోయింది అనే విషయం మాట్లాడుతున్నాడు బొబులను కూలుతుంది అంటే భవిష్యత్తు జరగబోతుంది బొబులను కూలేను అంటే మీరు చూడగలరా మీ హృదయంలో ఆల్రెడీ కూలిపోయింది క్రైస్తవ సంఘం ప్రపంచం చెత్తగా తయారైంది రోజు ప్రపంచం అంతటా రెచ్చగొడుతుంది గవర్నమెంట్స్ ని మినిస్టర్స్ ని ఈ రోజు ప్రపంచం అంతటా ఆ సంఘం కాబట్టి బొబులోను కూలిను అంటే గొప్ప జనం అందరూ కూలిపోతున్నారు కూలిపోవడం అంటే ఏం చెప్పండి నిలబడితే మంచిగడం ప్రాణం పోతే కూలిపోవల్సిందే కూలిపోవడం అనే దానికి సాదృశం అది కూలిపోతే నిజంగా బిల్డింగ్స్ కూలిపోవడం కాదు బొబులోను లేదు ఈరోజు ప్రకృతి సహజంగా బిల్డింగ్స్ లేవద్దు అది గొప్ప వైభవం కలిగిన దేశం అది లెబుకరు ప్రపంచాలంతా గడలు ప్రపంచం నుంచి జ్ఞానులందరినీ బానిసలాగా తీసుకెళ్ళండి అక్కడ ప్రపంచం నుంచి ప్రతి దేశం నుంచి ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ బానిసలాగా తీసుకుపోయి వారికి అందరికి విద్య నేర్పించి వారిని పెద్ద పెద్ద మినిస్టర్స్ చేపించి ఆ దేశాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చిండి నెమ్మకం చేశారు అంత తెలిగలవాడు ఆత్మీయ ఒక రీతిగా ప్రకృతి చూస్తే కూడా ప్రపంచం నుంచి అంత తెలివి వాళ్ళందరూ యునైటెడ్ స్టేట్స్ కి పోయి ఆ దేశాన్ని కట్టుకోరు అక్కడ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బ్రిలియంటే అనిపిస్తాడు ఇక దేశంలో టాప్ టాప్ హై గోల్డ్ మెడలిస్ట్ అందరూ ప్రపంచం నుంచి అక్కడ పోతారు మన దేశంలోకి వెళ్ళి కూడా ఐఐటీస్ ఐఐఎంస్ అంటే టాప్ ఫెలోస్ అన్నట్టు చదువులలో మన దేశంలో వీళ్ళందరూ ఐఐటీస్ ఐఐఎంస్ బిడ్స్ పిలాని ఇట్లా టాప్ కాలేజెస్ వల్ల వాళ్ళందరూ యునైటెడ్ స్టేట్స్ చైనా నుంచి కూడా అంతే ప్రపంచంలో నుంచి అందరూ ఇంటెలిజెంట్ ఫెలోస్ బ్రిలియన్స్ అందరూ ఆ దేశానికి పోయి ఆ దేశాన్ని ఇంకా బ్రిలియంట్ దేశంగా మార్చారు ఉన్నత స్థితికి లేవనెత్తారు ఆ దేశాన్ని కాబట్టి అది బబులోనికి సాదృశ్యంగా ఉందని చెప్తారు కొంతమంది ప్రకృతి సహజంగా ఉండొచ్చు ఒక రీతిగా చెప్పాలంటే మన దేశం కూడా ఇప్పుడు బబ్లో లాగా తయారైతుంది ఉన్నత స్థితికి ఎదుగుతుంది దేశం గ్రోత్ అవుతుంది చైనా బబ్లోని స్థితి ఎదిగింది ఈ లోకమంతా బబులోని స్థితి ఉంది ఒక రీతికి ప్రతి దేశం అభివృద్ధికి చెందుతూనే ఉంది కానీ ప్రకృతి సాధ్యమైన ఈ పాత సమస్తం కృతమైన కాబట్టి ఇప్పుడు బబులోను ఆత్మీయంగా మారిపోయింది అది ఎక్కడ ఉంది ఆడంబరంగా జీవించే క్రైస్తవ జీవితంలో ఉంది ఆ విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం అది కూలిపోబోతుంది త్వరలో కాబట్టి దాంట్లో ఉంటే దానికి పట్టిన దుస్థితి నీకు కూడా పడుతుంది అన్నాడు అందుకే త్వరగా దాని నుంచి పారిపోడి అని హెచ్చరించండి ప్రభు మనకి అందుకు మనం అందరం ఇక్కడ జమ అయినాం కదా కాబట్టి ఇప్పుడు త్వరగా ఇనుముకి సంబంధించిన విషయాలు కొన్ని ధ్యానిస్తున్నాం ఇనుము ఐదవ బూర ఓదినప్పుడు ఈ ఇనుము గురించి మనం ధ్యానిస్తాం ఇనుము దేనికి సంబంధించింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి బైబిల్ అంతట్లో నిపురకు కలిగిన దర్శనంలో కూడా మనము ఆ ప్రతిమని చూస్తాం కదా ఆయన దర్శనం కలిగింది ఆయన ఆ ప్రతిమ కళ భాగము ఛాతి భాగము నడుము దాని తర్వాత తొడల నుంచి కాళ్ల వరకు మట్టియా ఇనుమ మట్టి ఇనుము కలిసిన కాళ్లవి కదా చూడండి ఈ మట్టి ఇనుము కలిసిన కాళ్ళంటే బైబుల్ కామెంటరీస్ లో ఏముంటది అంటే ప్రతి కామెంటరీలో ఇదే రీతి ఉంటుంది ఏంటంటే యుగ సమాప్తిలో అన్ని మిళితమైన రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాయి అంటే ఒకటి ఇనుము కలిసి ఇనుము అంటే గట్టిది కదా ఇంకోటేమో మట్టి ఇనుము మట్టి ఎప్పుడైనా కలిసి ఉంటాయా ఎప్పటికి వెళ్ నువ్వు ఇనుముని మట్టిలో పెడితే ఏమవుతుందో తెలుసా ఎంత మంచి ఇనుమైనా గాని మట్టి దాన్ని తినేస్తుంది ఎందుకంటే ఆక్సిడేషన్ అయింది సైంటిఫిక్ ప్రకారంగా సైన్స్ ప్రకారంగా ఫెరిక్ ఆక్సైడ్ అంటారు దాన్ని ఆక్సిడేషన్ నీళ్లు తగిలినాయి అంటే మట్టి నీళ్లు కలిసిందంటే ఎటువంటి ఇనుమోని తినేస్తుంది దానికి గుణగణమది మట్టిలో ఏం క్లీన్ కావాల్సిందే దానికి గుణగణం అది అట్లా పెట్టింది దేవుడు ప్రభు ఆయన ఆది కాండం మొదట చూస్తాము ఆది ఎందుకు భూమి ఆకాశం సృజించినప్పుడు దాని తర్వాత కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంటది రెండవ అధ్యాయ రెండవ వచనంలో మొదటి వచనము రెండో వచనంలో చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో ఏం జరిగింది అనేది ఎన్నో అద్భుతమైన విషయాలు మనం బైబిల్ లో చూడగలం ఆయన సృష్టి ఏడు రోజులు కాదు అని అక్కడ చూపిస్తారు బైబిల్ వాక్యం చాలా మంది ఏమంటే హేతువాదులు ఏడు రోజులలో ఇంత పెద్ద ఇంత ఇంత గొప్ప లోకాన్ని సృష్టిస్తాడా అది సాధ్యం అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కాబట్టి ఆ వాక్యం సరిగ్గా అర్థం కాని వాడు ఏం చేస్తాడు వాడి ముందు నిలబడలేడు ఎందుకంటే వాడు సైంటిఫిక్ కార్బన్ డేటింగ్ ప్రకారంగా ఈ భూమి ఫిఫ్టీ మిలియన్ బిలియన్ ఇయర్స్ దాని పుట్టుక అంటాడు బిలియన్ ఇయర్స్ క్రితం తయారైంది భూమి అంటాడు మీ బైబుల్ అంటుంది ఏ రోజుల్లో తయారైంది అంటున్నాడు అది ఎంతమంది నిజం అని వాడు మిమ్మల్ని ఆర్వ్యూ చేస్తాడు ఒక స్టేజ్ మీద అప్పుడు మీరు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఈ సత్యం తెలియకపోతే అందుకే క్షుణ్ణంగా దాన్ని మనం పరిశీలించాలా లేఖనలను పరిశోధించామన్నాడు మొదట మీరు చదవలేదా అంటాడు కాబట్టి మొదటి వర్షంలో ఆది అంత భూమి అకాన్ని సృజించాను దాని తర్వాత లాంగ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మొదటి వర్షానికి రెండవ వర్షానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది ఎంత గ్యాప్ మనకు తెలియదు కానీ ఆ గ్యాప్ లో ఏం జరిగింది అన్నప్పుడు ఆ మిఖ్యాలు దూత లూసిఫర్ దూత అక్కడ కొట్లాడడం ఇవన్నీ ఆ విషయాలన్నీ మనం అక్కడ ధ్యానిస్తాం అంత దీర్ఘంగా ఇప్పుడు మనకు టైం లేదు మీరు మీ సొంత బైబుల్ సో వాటి దీర్ఘంగా వెతకడానికి ప్రయత్నించండి ప్రార్థనా పూర్వంగా దేవుడు ఖచ్చితంగా మీకు అవన్నీ చూపిస్తాడు లేకపోతే రికార్డింగ్ బహుశా ఓపికత వెతుకుంటే మీకు దొరకొచ్చు ఇప్పుడు చూడండి ఇనుము అనేది వాణిసత్వానికి సాదృశ్యం అని ద్వితీయోపదేశ కాండము ఇరవై మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నలభై వచనం చూడండి నలభై గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ అంటే రకరకాల రోగాలుంటాయి వీళ్ళకి యుగ సమాధిలో కొంత కష్టతరం అన్ని చెప్పడం ఎందుకంటే ఆకలి దప్పిక వస్త్రహీనత అన్ని లోపములు అంటే వాళ్ళ శరీరంలో అన్ని రకరకాల రోగాలు ఉంటాయి అని చెప్తున్నాడు ఆడంబరమైన జీవితంతో వచ్చేది అన్ని అవి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా యోహోవా నీ రప్పించు నీ శత్రువులకు దాసుడ నీ శత్రువు సైతాను కదా వానికి ను దాసుడు అవుతావు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఎందుకు దాసుడు అవుతావు నువ్వు ఆయనకి విరోధంగా జీవించిన తిరుగుబార్థన చేసినావు వాక్యానికి అవిధం వారు నిన్ను నశింపజే వరకు నీ మెడ మీద ఇనుప కాడి యుంచుదరు కాబట్టి ఇనుమ బానిసత్వానికి సాదృశ్యం వాళ్ళ కింద నువ్వు బానిసలాగా జీవిస్తావు నువ్వు బానిసం నిన్ను వారు మిమ్మల్ని హంట్ చేసి హంటింగ్ అన్నవాదా హంటింగ్ అనే పదం వాడనం కదా మనం గేరవ్ చేస్తారు తెలుగులో వాళ్ళొక వ్యూహం పనుతారు వ్యూహం పని నిన్ను చెర నిన్ను బంధించుకుంటారు నిన్ను దక్కించుకుంటారు నిన్ను దక్కించుకొని నీ మీద ఇనప కాడి మోస్తారు ఇనప కాడిని పెడతారు అంటే నిన్ను బానిసల్లాగా చేసుకుంటారు ఈ రోజు గొప్ప జనం అంతా మీరు గ్రహించగలుగుతున్నారు ఈ వాక్యం ప్రకారంగా ఈరోజు వాళ్ళందరూ బానిసల్లాగా ఉన్నారు కాబట్టి ఇనుము అనేది బానిసత్వానికి సాదృశ్యం ఎవరికింత బానిసత్వం ఉన్నారు ఎవరు వాళ్ళని పట్టుకున్నారు బంధించుకున్నారు తేళ్లు ఎవర్ని బానిసల్లాగా తీసుకుపోతున్నారు ఎవరి దగ్గర తీసుకుపోతున్నారు తేళ్లు గొప్ప జనాన్ని సర్పాల మన ప్రభుని సైనికులు ఈడ్చుకుని పోయినారు సైనికులు తేళ్లకు సాదృశ్యం మన ప్రభు ఉపమాన రీతిగా గొప్ప సాదృశ్యంగా ఉన్నాడు ఎక్కడ తీసుకెళ్ళిపోయిండు ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్లిండు వాళ్ళు సర్పాలకు సాదృశ్యంగా ఉన్నట్టు సర్ప సంతానమాన్ని హెచ్చరించేట్టు కూడా వ్యూహాన్ బాప్తి మెచ్చిన్ సర్ప సంతానమాని సంబోధించిన ఎంత డేంజరస్ మాట కదా ఎవరు కూడా అంత డైరెక్ట్ గా సంబోధించి మాట్లాడినమాట మనం బైబిల్ లో చూడము వాళ్ళు బాప్సమిచ్చి యూహాను దగ్గరికి వచ్చారు మేము కూడా బాప్సం పొందుకుంటామని కానీ పొందుకోలేదు అప్పుడు సర్ప సంతానమా అని సంబోధించి రాబో ఉగ్రతను మీకు తెలియజేపిన ఎవడు అని సంబోధిస్తున్న మీ మీదికి ఉగ్రత రాబోతుంది మీకు తెలియజేపిన ఎవడు ఇదిగో గొడ్డలి చెట్టు మొదట్లో ఉన్నది అంటే అది నరికి నరికి ఆ చెట్టు అన్న విషయాన్ని కాబట్టి సర్ప సంతానం అంటే యాచకులకు సాదృశ్యంగా ఉందనే విషయాలు అక్కడ మనం జ్ఞాపకం తీసుకుంటాం అది మనం దనుకున్నది కాదు మన ప్రభు అన్నడు సర్ప సర్పసంతానమా అన్న వాళ్ళని తర్వాత బాప్సించి యోహన్ కూడా అంటున్నాడు సర్పసంతానమా కాబట్టి వీళ్ళు వీళ్ళని నిఘా వేటాడి అది రైట్ వర్డ్ దాని గురించి నేను ప్రయాసం చేస్తున్నా వేటాడతారు వేటాడి దక్కించుకొని బానిసల్లాగా సర్పముల దగ్గర తీసుకెళ్తారు అప్పుడు సర్పంలో ఏం చేస్తాయి మన ప్రభుని ఏ రీతిగా మరణానికి అప్పగించినాయో ఈ గొప్ప జనాన్ని అందరూ అప్పగిస్తారు దీని నుంచి ఎట్లా సాధ్యం బ్రదర్ ఇది ఎట్లా సాధ్యం దీనికి సంబంధించిన విషయాన్ని చూపించిన కొంత కాలకి ఎట్లా సాధ్యం అనేది వాళ్ళు చంపరు కానీ ఏం చేస్తారు తెలుసా పోలీస్ సిస్టమ్ ని ఈ లోకంలో రకరకాల గవర్నమెంట్ సిస్టమ్స్ ని వాడుకుంటారు వర్క్ పోతారు మిమ్మల్ని సభల యొక్కకు ఈచుకుని వెళ్ళదరు అన్న వాక్యం మనం గెలిచినాం ఇక్కడ గొప్ప జనాన్ని సభల యొద్కు వెళ్తారు అప్పుడు మీరు ఏం మాట్లాడాలం నేనే మీకు వాక్కునిస్తాను అంటాడు కాబట్టి సభలు యుద్ధం కీర్చకబోయినాక ఊరికైనా విడిచిపెట్టేస్తారా విడిచిపెట్టారు మన ప్రభుని విడిచిపెట్టలేదు స్టెఫెన్ ని విడిచిపెట్టిండ్రాడిచిపెట్టలేదు ఇంకా ఎవరైనా విడిచిపెట్టిండ్రా శిష్యుని విడిచిపెట్టలేదు అవి విడిచిపెట్టారు కాబట్టి ఇది గ్రాండ్ స్కేల్ గా ప్రపంచం అంతటా గొప్ప చిన్న అందరు సభల యొక్క ఒకరినొకరు అభ్యంతర పరచుకొని అప్పగించుకుంటారు ఇవన్నీ నెరవేరే టైంలో మనం ఉన్నాం కాబట్టి ఇనుము అనేది ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయంలో ఈ విషయాన్ని అందిస్తాం చూడండి ఇరవై అధ్యాయము పద్నాలుగవ వచనం ఇరవై ఎనిమిది పద్నాలుగు ఇస్రాయెల్ దేవుడును సైనా అధిపతి యహోవా ఇలాగు సెలవిస్తున్నాడు ఈ జన్ల అందరు బబులను రాజైన దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి యుంచి గనుక వారు అతనికి దాసులు అగుదరు కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను నెబుకద్సర్ అంటే బబులోను రాజు కదా కాబట్టి ఇప్పుడు మనం ఉంటుంది కూడా బబులు కాలం అన్న మరోసారి ఇది సపోర్ట్ చేస్తుంది వాక్యం కాతిసారి ఈ యొక్క వాక్యం మనం నేర్చుకుంటున్న విధానాలని సపోర్టివ్ గానే చూపిస్తా కాబట్టి వీళ్ళందరూ వీరి మీద ఇనప కాడిని మోప్తా వాళ్ళందరూ బానిస పోతారు భూ జంతువులు కూడా బానిసలే కదా ఎవరైతే చెప్పాలంటే సర్పలు తెల్లి కూడా బానిసలే ఎవరికి చెప్పాలంటే వీళ్ళందరూ బానిసలాగానే ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇనుము అన్నప్పుడు తేళ్లకు సాదృశ్యం ఎందుకు తేళ్లకు సాదృశ్యం అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా నీ మీద భారంగా ఉంటాయి నీ భుజం మీద ఇనప కాడి ఇనప కాడిని మోసినప్పుడు అది నీకు భారంగా ఉంటుంది అది నీ స్కిన్ ని రబ్ చేసి నీకు మంట వస్తుంది ఎక్కడ మంట ఎక్కడ బాధ అన్నప్పుడంతా అది తేళ్ల వలన కలుగుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి బైబుల్లో కాబట్టి ఇనపకాడి నీ భుజం మీద పెట్టినప్పుడు ఆ రాపిడికి నీకు రక్తం కరడము పుండు కావడము మంట రావడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇనుము అనేది తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళందరూ ఎవరున్నప్పుడు చూడడం వ్యాఖ్య గ్రంథము ఆరవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనం కొలిమి తిత్తి బహుగా చకమునకు రారుహో వారిని త్రోసివేసిన గనుక చూడండి మరోసారి చూడండి కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కొలిమి అంటే అగ్ని కొలిమి అందులో అన్ని మెటల్స్ వేసి కాలుస్తా ఉంటారు అన్నట్టు కాబట్టి కొలిమి తిత్తి ఏ రీతిగా సాదృష్టమంది అని చెప్తున్నాడు వారందరూ బహుద్రోహులు కాబట్టి తేళ్ళు ద్రోహులు అన్న విషమన మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు వారు కొలిమి తిత్తికి సాదృశ్యంగా ఉన్నారు కొండేగాండ్రు వాళ్ళు వారు మట్టి లోహము వంటి వారు బొమ్మ కూడా అదే కదా మట్టి లోహం మట్టి ఇనుము ఇనుము లోహం కాబట్టి లోహంతో పోల్స్తున్నాడు లోహం అంటే ఇనుము అర్థం కాబట్టి వారు మట్టి ఇనుముతో పోల్చబడ్డవారు కాబట్టి ఇనుము అంటే తేళ్లకి సాదృశ్యము మట్టి అంటే గొప్పజన సాదృశ్యం అవి రెండు కలిసి ఉంటాయి యుగ సమాప్తిలో ఎందుకంటే అవి సహవాసం కలిగినవి ఇద్దరు పాటలు పాడతారు దేవుడిని శృతిస్తుంటారు ఇద్దరు ఉపాసం ఉంటారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కానీ వారి రోల్స్ ఆల్రెడీ వాళ్ళు వారు వాటి చేత ఐడెంటిఫై చేయబడ్డరు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే వారి గుణగణాలు చూపిస్తున్న దేవుని వారికి ఇక్కడ సార్ మనసాచండి వారు కొండగాండ్రు వారు మట్టి వంటి వారు వారందరూ చెరుపువారు కాబట్టి ఈ లోహంలన్నీ సాదృశ్యం అని మనం ఈ ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడు వాటిని ఎట్లా ఎట్లా ఎంచుతాడు అన్నప్పుడు ఒక వాక్యం మంది మీరు తర్వాత ఇంటికి చూడండి యోగు గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు ఎటువంటి మట్టిని ఎటువంటి లోహానైనా గానీ గడ్డి పొరకతో పోలిస్తాడు అని విషయం వాళ్ళ చూసి భయపడతారేమో దేవుని బిడ్డలు మనం మట్టుకు భయపడడం దేవుని దృష్టిలో ఇనుము గడ్డి పొరక వంటిది అని యోగు గ్రంథంలో చూస్తాం నలభై అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో ఇప్పుడు ఇంకొకటి ఇస్రాయెల్ అన్న పదం సంబంధించిన కొన్ని విషయాలు దేవుని దృష్టిలో ఇస్రాయల్ అంటే ఏంది పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ అనేది ఒక దేశము అది మిడిల్ ఈస్ట్ లో ఉంటది అబ్రాహం సంతానం అని కూడా పిలువబడుతుంది వాళ్ళు కానీ యుగ సమాప్తికి వచ్చేపటికి దేవుని ఇస్రాయెల్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు దేవుడు కాబట్టి క్రైస్తవ సంఘమే ఇస్రాయలు యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఈ క్రైస్తవ సంఘము పాత నిబంధన కాలపు ఇస్రాయేల్ దేశము యుగ్ వాళ్ళ కాలం అంటే పాత కాలం ముగించే టైంకి ఏరితిగా అవిదేయులై విశ్వాస ఘాతకులు అది రైట్ వర్డ్ అంటాడు వాళ్ళు విశ్వాస ఘాతకులు ఆ పాత నిబంధన టైంకి మలాఖీ గ్రంథం కష్టపడి వాళ్ళకి విశ్వాస మనం చూసినాం ఇక్కడ కాబట్టి వాళ్ళు ఏ విధంగా విశ్వాస ఈ యుగము ప్రొత్త నిబంధన యుగము ముగించే టైంకి క్రైస్తవులు కూడా విశ్వాస ఘాతకులు అవుతారంటే కొంత కష్టం చెప్పడం ఎందుకు విశ్వాస ఘాతకులు అవుతారంటే మన ప్రభున్నాడు మనుష కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తను భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఉడన ఆయన వేసిన ప్రశ్న అది కాబట్టి కృత నిబంధన కాలంకి ఆత్మీయ ఇశాల్ మార్చబడ్డ క్రైస్తవులు కూడా విశ్వాసాన్ని కోల్పోతారు ఆయన వచ్చే టైం కన్నా విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు ఒక వసాన్ని మీకు చూపిస్తా తర్వాత వేరే వాక్యాలు చూస్తాం రోముల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఎవరు నిజమైన ఇస్రాయల్ అని చెప్తారు చూడండి రోమిల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం దాన్ని రెండవ అధ్యాయంతో పోల్చుకొని ధ్యానించాలా ఎందుకంటే రెండవ అధ్యాయంలో అంతరంగమందు యూధన్ గా నిజమైన యూదుడు బయటికి యూదన యూదుడు కాడు అని రెండవ అధ్యాయం చెప్తే తొమ్మిదవ అధ్యాయంలో ఏమని చెప్పబడిందో చూడండి ఆరో వర్షనంలో రోమిల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరో అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఎప్పటికీ తప్పిపోదన్నమాట ఇస్రాయెల్ సంబంధులు అందరూ ఇస్రాయెల్ కారు స్ట్రైట్ ఇంకన్నా డొంక తిరుగులు లేదన్నట్టు ఫార్వర్డ్ వాక్యం ఇస్రాయేల్ సంబంధులందరూ ఇస్రాయలు కారు ఇంగ్లీష్ లముందంటే ఫార్ దే ఆర్ ఫార్ దే ఆర్ నాట్ ఆల్ ఇజ్రాయెల్ విచ్ ఆర్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ దేశంలో ఉన్నంత మాత్రంనా ఇస్రాయలు గారు వంశంలో పుట్టినంత మాత్రం ఇస్రాయలు అని అర్థం చేసుకుంటున్నాం మా వాక్యాన్ని మనం ఇస్రాయేల్ సంబంధులు అంటే రక్త సంబంధం ఇస్రాయేల్ సంబంధులు అంటే ఇస్రాయల్ దేశంలో రక్త సంబంధం కలిగిన వారు ఆ దేశంలో పుట్టి ఆ రక్త సంబంధం కలిగిన వారు అందరూ ఇస్రాయలు గారు చూడండి అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన వాక్యం అబ్రహాము సంతనం అయినంత చేత అందరు పిల్లలు గారు అబ్రహము సంతానం అయినంత మాత్రం అందరూ సంతానం గారు అని చెప్తున్నాడు కానీ ఎవరు నిజమైన సంతానం చూడండి ఇంకొంచెం కింద ఇస్రాక్ వాళ్ళైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు ఇసాకు సంతానం అనంత మాత్రం కూడా అబ్రాహ్మ సంతానం కాదు శరీరమైన పిల్లలు దేవుని పిల్లలు కారు అంత డైరెక్ట్ గా పౌలు ఏరీతిగా మాట్లాడుతున్నాడు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ వేషం చేత చెప్పబడ్డ వాక్యాలు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానము అని ఎంచబడుదురు వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానము దేవుని సంతానం ఎంచబడతారు కాబట్టి అబ్రాహ్మణి చేసిన వాగ్దానాన్ని పాటించిన దేవుని సంతానం ఆ వాగ్దానం ఏం తెలుసా దళితుల రాష్ట్ర పత్రికల పావులు జ్ఞాపకం చేస్తాడు దాన్ని చూడండి అది కూడా ఒకసారి ఫినిష్ అయిపోతుంది వాక్యం పర్ఫెక్ట్ గా దళితుల రాష్ట్ర అధ్యాయం దళితుల రాష్ట్ర అధ్యాయం ఆ సంతానం ఎవరు పదహారవ వచనం అబ్రాహంకు అతని సంతానం నకు చేయడను ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానము నకు ఆ సంతానము క్రీస్తు సంతానం ఒకటే సంతానములు లేదు సంతానం ఒకటే ఆ సంతానమే క్రీస్తు అని పదహారవ వచనంలో ఉంది చివరి వచ్చినప్పటికీ ఇరవై ఏడవ వచనంలో క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏస్తు మీరందరూ ఏకంగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇరవై తొమ్మిదో వర్షంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష మందు అబ్రామ్ యొక్క సంతానం ఉండి వాగ్దాన ప్రకారము వారసులు వారు కాబట్టి వాగ్దాన వారసులు ఎవరంటే క్రీస్తు పక్షంగా ఉన్న ఈ బైబుల్ ప్రతి వాగ్దానము మనకొక రాయబడింది ఎంత బాగా చెప్తున్నాడు ఇవన్నీ మర్మములు రెండు వేల సంవత్సరాల మీకు నాకు ఈ రోజు కాదు ఇవి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి బయలుపరచబడ్డాయి మనం ఎందుకు చూడగలుగుతున్నాం ముద్రలు విప్పబడ్డాయి కాబట్టి మనం చూడగలుగుతున్నా ఇవి ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఎవరు చూడలేకపోయింది ఎందుకు ఆ కామెటర్స్ లేవి ఇవన్నీ ఎందుకు వాళ్ళు చూడలేదు బహుశా ఈ యొక్క లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనే ఈ ముద్రలన్నీ విప్పబడుతున్నాయి అని మహా అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచే ఇవన్నీ విపబడుతున్నాయేమో అనిపిస్తుంది నాకు కాబట్టి మన టైంకి ఇవన్నీ చాలా తేటగా అర్థమవుతున్నాయి నిజంగా ఆత్మీయ ఇస్రాయల్ గా దేవుడు మనల్ని మార్చుకున్నాడు మనమే అబ్రాహం సంతానం అని ఇంత బాగా చెప్తున్నాడు అందుకు మనకి ఇవి కనిపిస్తున్నాయి కనలే వాళ్ళకి కనిపిస్తలేదు లోపల ఉన్న ఇవి ఎప్పుడు కనిపించాయి వాడు నేను కాదు సంతానం వాడే సంతానం అనేసి వాడిని జ్యేష్ఠ హక్కుని ఇసే తిరిగి ఇచ్చేస్తున్నాడు క్రైస్తవులు ప్రపంచం అంతటా అందుకు వాళ్ళు వీటిని కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని మనం ఇప్పుడు ముగించుకున్నాం చిరుతపులి అన్న ఒక్క అంశాన్ని చూసుకుని మనము వాక్యాన్ని ముగించుకుందాం మీరు గొర్రెల సమూహం కానీ దానిని నేను ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే గొర్రెల సమూహం అంటే మీకు అర్థం అయిపోతుంది ఆటోమేటిక్గా అది గొప్పజన సాదృశ్యం అని గొర్రెలు అంటే గొప్పజన గొర్రల సమూహం అంటే గొప్పజన సాదృశ్యం అది రాసుకున్న గానీ అవి ఆటోమేటిక్ మనకు అర్థం ఇప్పుడు చిరుత పులికి సంబంధించిన ఒక విషయం నేను ఇవన్నీ మనం అక్కడ చూస్తాం ప్రాణంగా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆవకలని బయటకు వస్తూ ఉంటాయి అంటే చిరుత పులి అనేది దేనికి సాదృశ్యం చిరుత పులి రక్కేటిది దానికి పండ్లుంటాయి కూరలు ఉంటాయి గోరలు ఉంటాయి చాలా తేజ్గా ఉంటాయి అవి ఆ గోర కొట్టిందంటే అది లోపల దిగిపోతుంది జీవి లోపలికి ఏదైనా పశు మీద పడింది అనుకో దాని కాలు అది పంచా కొట్టిందంటే దాని బ్రెయిన్ ఇంత షార్ప్ ఉంటాయి కదా లోపలికి దిగిపోతాయి ఆ దిగిపోయినప్పుడు ఆ బాధకి ఆ జీవి ఆగిపోతుంది అక్కడ ఆ పశువు ఆగిపోతుంది ఆ రీతిగా దాన్ని పట్టుకుంటుంది దాని పండ్లు దించేస్తుంది ఆ కూరలు బాడీ లోపలి ఆ వేదనకి అది ఆగిపోతుంది డిజబుల్ అయిపోతుంది అప్పుడు దాన్ని చంపేసి అది చీల్చుతుంది చిరుతపుల్లి గుణగణం ఏంటంటే ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే అవి ఆ వాటి బిహేవియర్స్ అర్థం కాకపోతే తేళ్లు ఏరీతిగా గొప్ప జనాన్ని చీల్చుకుంటాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేము కాబట్టి ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం దాని తర్వాత ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయుల వరకు చూస్తాం దీనికి సంబంధించిన విషయం ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనం ఐదవ అధ్యాయము ఆరో వచనం గొప్ప ఎట్లా తయారైంది వారు తిరుగుబాటు చేసి హుగా విశ్వాసఘాతకులైరి ఈ పదం చాలా కష్టమైన పదం నాకు విశ్వాసఘాతకులు అంటే ఇంగ్లీష్ లో అపాస్టేట్ అంటారు ఇంగ్లీష్ లో అపాస్టేట్ అంటారు అపాస్టేట్ చర్చ్ అంటే విశ్వాసఘాతకులైన సంఘం అట్లా చెప్తే కూడా చాలా కష్టం అట్లా తయారైనరు వాళ్ళు పాత నిబంధన కాలంలో ఇది తిరిగి నెరవేరుతుంది అన్న విషయాన్ని మన ప్రభు చూపిస్తుంది ఇప్పుడు చూడండి వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును అరణ్యము ఈ లోకమే అరణ్యం ఈ లోకము ఎవరి ఆధీనంలో ఉంది సింహం ఆధీనంలో ఉంది ఏదా సింహం గర్జించి సింహం సైతాన్ సైతాన్ ఆధీనంలో ఉంది ఆతమలు పాపం చేసిందని వాడికి అప్పగించారు వాడు అరణ్యంలో నుంచి వచ్చి విశ్వాస మీద పడుతున్నాడు వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనం చేయను తోడేలు అంటే మళ్ళా తేళ్లకు సాదృశ్యం అడవి తోడేలు వచ్చి అంటే సిం సी, సింహం దగ్గర నుంచి తప్పించుకున్న వారి మీద తోడెలు పడుతుంది అని అర్థం అక్కడ వారిని నాశనం చేయిను చిరుతపులి వారి పట పొంచి ఉండును చూడండి సింహం దగ్గరికి వెళ్ళి తప్పించుకున్న వాడు తోడేలికి దొరుకుతాడు తోడేల నుంచి తప్పించుకున్న వాడి మీద చిరుతపులి పడుతుంది అని చెప్తుంది ఇక్కడ వాక్యం చూడండి మరొకసారి వారు తిరుగుబాటు చేసి బహు విశ్వాసఘాతకులైతి బహు అన్నప్పుడు ఏంటంటే పరిపక్వం చెందినప్పుడే బహు విశ్వాసఘాతకులు అంటే వారి పాపము పరిపక్వం చెందడం అనేది బహు విశ్వాసఘాతకులయ్యి అంటాడు అర్థం బహు అంటే కంప్లీట్ గ్రేట్ గంభీరంగా విశ్వాసఘాతకులు అయితే విశ్వాసాన్ని విడిచిపెట్టేసిండ్రు కాబట్టి ఏం జరుగుతుంది గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడెలు వారిని నాశనం చేయను అంటే సింహం దగ్గర వారిని అడవి తోడెలు నాశనం చేస్తుంది అడవి తోడెల నుంచి వారు చిరుతపులి వారి పట్టణం మీద పొంచి ఉండును అందరు ఆ పట్టణంలోకి వెళ్ళి బయటకు ఆ టైం నేను మీకు ఇది ఎన్నిసార్లు చూపించిన మనం చెప్పే వాక్యం విని వాడు వచ్చే టైం చాలా లేట్ మనము అనేక ప్రాంతాల్లో పోయి వాక్యాలు చెప్తున్నాం చాలా జాగ్రత్తగా చెప్తాం ఎందుకంటే ఇవి కష్టతరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని లోపల రానియారు మన ప్రభుని ఎట్లా రానిలేదు మనల్ని కూడా రానియరు వాడు రానిచ్చిండంటే అది దేవుని యొక్క ఏర్పాటే ఆయన చివరికి మరణించక ముందు కూడా ఒకసారి అడుగు పెట్టి పుస్తకం తీసి యశ గ్రంథంలో ఉన్న పుస్తకం చదువుతున్నాడు ఆయన ఆయనది లాస్ట్ అన్నట్టు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా ఆయన ఇంకా దాని తర్వాత మళ్ళీ అరణ్యంలో ఆలయంలో అడుగు అడుగు ఆయన సేవ జీవితం వాడు పిలిచిందంటే ఇంకో వాడికి ఏదో ఉంటే కొంతమంది పిలుస్తారనే అంటే వాళ్ళు ఎందుకు పిలుస్తారంటే వాళ్ళకి తెలుసు ఇది సత్యం కానీ ఇది పబ్లిక్లో చెప్పడం కొంత కష్టం కానీ సత్యం అని తెలిసి ఎక్కడో భయం ఉంటుంది కాబట్టి పిలుస్తారు మనల్ని కానీ తరచుగా వినలేరు ఎవ్వరు కూడా ఈ వాక్యం వినలేరు ఎందుకంటే నువ్వు హతసాక్షి కాబోతున్నావురా అని చెప్తే వాడు పిలుస్తున్నా నిన్ను నెక్స్ట్ టైం ఎవడు విలువడు కానీ నువ్వు హతసాక్షి హతసాక్షి అయితే మంచిదే ప్రతి కుట్ట క్రిస్తే మేలే కానీ నువ్వు నిత్యము సేవను పరత నివసిస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో మరణించిన కదా ఆయన రోమి రాష్ట్రపతి చూస్తాం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్పొందిన నీకు మరణం మరణం నీ మీద అధికారం చేయదు అనుంది కాబట్టి నువ్వు మరణానికి భయపడావు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మరణించిన వాడు ఆయనతో నువ్వు చనిపోయిన శవం ప్రతిరోజు నిన్ను పొడిస్తే నీకేం కాదు ఈ లోకంలో ఎటువంటి కష్టం ఉన్నా నీకేం కాదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మరణించిన వాడవు నీకేమి సెన్సిటివిటీ ఉంటుంది నీకు సెన్సేషన్ ఉండదు నీ బాడీలో నువ్వు చనిపోయిన బలి పశువులాగా నువ్వు ఈ లోకంలో ఉన్నావు ఆయన దృష్టిలో ఆయనలో జీవిస్తున్నావు కాబట్టి లోకంలో ఏమి జరిగినా ఎటువంటి బాధ కలిగినా నువ్వు దాన్ని దానికి స్పందించవు అటు అటువంటి జీవితంలో ఉన్న నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా దేవుడు నీ యొక్క సేవ జీవితం ద్వారా వారిని అందరినీ బయట తీసుకొస్తుంటాడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు బ్రదర్ నువ్వు చెప్తే మేము అర్థం చేసుకోలేదు బ్రదర్ కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది ఆయన ఎట్లా మోసం చేసి బ్రదర్ ఈయన ఇట్ల మోసం వాళ్ళ గురించి మాట్లాడతారు ఆయన ఎట్లా చేసి ఈయన బ్రదర్ అనేసి వాళ్ళ గురించి మాట్లాడతారు నువ్వేమంటావు ఏం పర్లేదు మన ప్రభుని ఈత పట్టున్నాడు రా త్వరగా అని వచ్చే టైంలో చిరుత పులి పంచి ఉంటది ఈ విషయం మనం అర్థం చేసుకోలేదు ఎందుకంటే తీర్పు దేవుంటి ఇంటి యొక్క ఆరామ కాలము వచ్చిన్నది అని పేతూరు చెప్తున్నాడు ఫస్ట్ జడ్జిమెంట్ దేవుని ఇంటి వద్దనే ఆరంభం దాని తర్వాతనే ఈ లోకానికి అంటే తేళ్లకు సర్పాలకి దాన్ తర్వాతనే ఫస్ట్ తీర్పు గొపజనానికి దేవుని ఇంటి అంటే చర్చి దగ్గరనే తీర్పు ఫస్ట్ కాబట్టి ఆయన తీర్పు అయింది మరణానికి సదృష్టం పాప మలం వచ్చే మరణం కాబట్టి వీళ్ళంతా మరణించక తప్పదు అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి చిరుతపులి వారి పట్టణంలో యొద్ద పొంచియుండును వారిలో నుండి బయలుదేరే ప్రతివాడు చీల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చే పోషించినను వారు విభిచారము చేసిన గుర్రము వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచూ తన పొరుగువాణి భార్యను వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపకుండునా అట్టి జనము మీద నా కోపము తీర్చుకునకుందునా ఇదే యహో కాబట్టి చూడండి వారి ఆత్మీయ స్థితి అంత భయంకరంగా ఉంది వాళ్ళు ఆత్మీయగా వ్యభిచారంలో ఉన్నారు సరే శారీరకంగా వ్యభిచారంగా ఉన్నాడు అంటే వాడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు వీడికి ధర్మశాస్త్రం తెలిసి ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తే వాడు రకరకాల దేవతల తట్టు తిరిగి వాడు వ్యభిచరిస్తున్నాడు కాబట్టి అటువంటి వాడిని క్షమించక ఉంటానా నా గుణగణానికే విరోధం కదా క్షమించకపోవడం నా పవిత్రతకే విరోధం కదా నేను క్షమించకపోవడం కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళని దండిస్తాను చిరుత పులికి వారిని అప్పగిస్తాను కాబట్టి చిరుతపులి తేలక సాదృశ్యం మీరు చెప్పండి సింహం లేదు ఏదృశ్యం సర్పములకు సాదృశ్యం చిరుతపులి తేలిక సాదృశ్యం అయితే సింహము సర్పం గుడి సాదృశ్యం కానీ ఒక దశలో అది తేలక కూడా సాదృశ్యం అది నేను మీకు వచ్చేవరం చూపిస్తాను వచ్చేవరం మరికొన్ని విషయాలు చేసినాక మనం ఇంకా త్వరగానే ఆరంభించుకోవాల్సి వస్తుంది క్లుప్తంగా ఒక విషయం నేను మీకు చూపించాలి ఏంటంటే మనం గుర్రెల తీర్పు అనేది మాట్లాడుతున్నాం కానీ ఏడు బోధలు ఊదబూదక ముందు ఏం జరుగుతుందన్న విషయం మనం అక్కడ తీస్తాం మొదట ప్రకటన గంధము ఆరవ అధ్యాయంలో ఆరవ అధ్యాయం అంతా ఏడు ముద్రలకు సంబంధించిన బోధ ఏడు ముద్రలు విప్పబడడం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకుంటాం కానీ ఒక విషయం మీకు ఎన్నిసార్లు చెప్పిన బైబుల్ వాక్యము మన కాలంలో ఉన్నట్లు సైంటిఫిక్ గా లీనియర్ అంటారు ఇంగ్లీష్ లో లీనియర్ లీనియర్ అంటే ఒక గంట తర్వాత ఇంకో గంట ఇంకో గంట తర్వాత ఇంకో గంట ఇప్పుడు తొమ్మిదిన్నర దాని తర్వాత పదిన్నర దాని తర్వాత పదకొండున్నర దాన్ని లీనియర్ అంటారు ఇంగ్లీష్ లో ఈ లోకపు దృష్టిలో టైం లీనియర్ గా పోతూ ఉంటది కానీ దేవుని టైం లీనియర్ కాదు ముందుకు వెనకకు ముందుకు వెనక పోతుంది అమ్మా ఒక దినం వస్తున్నది అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతాడు అది ఇప్పుడే వచ్చింది అంటే ప్రజెంట్ గురించి మాట్లాడతాడు ముందుకు వెనకలికి ముందుకు వెనకలిపోతుంటుంది దాని దృష్టిలో టైం కాబట్టి ప్రణగ్రంథం ధ్యానించే వాళ్ళు లీనియర్ గా ధ్యానిస్తే ఖచ్చితంగా మోసిపోతాం కాబట్ ముద్రలు విప్పలు ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగింది విషయం మన ధ్యానిస్తాం కాబట్టి ముద్రలు విప్పేవాడు ఎవడంటే మన ప్రభువే ప్రతి ముద్ర బైబుల్ ఇది ముదిరింపబడిన బైబుల్ ధాన్యాలతో అంటాడు ధాన్యాలు దీన్ని ముద్రించేస్తే అంటాడు అది మన కళలో విప్పబడింది కాబట్టి ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం అర్థం కదా ఆశ్చర్యంగా ఏడవ ముద్ర విప్పంగానే తర్వాత ఏం చూస్తామంటే ఏడు బూరలు ఆరంభం చూస్తాం ఏడవ ముద్ర తర్వాత ఏడు బూరలు ఊదనం స్టార్ట్ చేస్తది అంటే మొదటి బూర ఆరంభం అవుతుంది అదే రీతిగా ఏడవ బూర ముగించంగానే ఏడు ఏడు పాత్రలు ఏడవ ఏడు ముద్రలు విప్పబడ్డాక ఏడవ ముద్ర మొదటి బూర ఆరంభం స్టార్ట్ అవుతుంది ఏడవ బూర ముగించే ఇంకా ఏడు పాత్రలు పట్టుకున్న దూతలు ఒక్కొక్క పాత్ర భూమి మీద పోయడం స్టార్ట్ చేస్తారు ఆ పాత్ర పోసినప్పుడు ఆ శాపము లేక తీర్పు ఆరంభం ఉంటది కాబట్టి ఒక్కొక్క పాత్ర పోసినప్పుడు భూమి మీద తీర్పు స్టార్ట్ అవుతా ఉంటది కాబట్టి ఈ రీతిగా అర్థం చేసుకోవాలా ముందు ముద్రలు విప్పబడకపోతే ఈ విషయాలు నీకు నాకు అర్థం కావు ఈ ప్రవర్షన్ నీకు నాకు అర్థం కావు ప్రతి ముద్రని విప్పేవాడు మన ప్రభువే ఆయన విప్పితేనే గాని ఇవి మనం చూడలేం కళ్ళతోంది ఈ సీల్ చేసినంత వరకు సీల్ గానే ఉంటది దీన్ని ఓపెన్ చేస్తేనే దీంట్లో ఏముందో చూడగలవు కాబట్టి ఇంతకాలం సీల్ చేయబడ్డ ఈ బుక్ మన కాలంలో మన ప్రభు ఓపెన్ చేసిండి మనం చూసేటట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ సీల్స్ అన్ని ఓపెన్ అయినాయి కాబట్టి ఇప్పుడు బూరలు ఊదే టైం అంటే బూర ఊదడం అంటే విప్పబడ్డ ఈ పుస్తకంలోని విషయాలు జరుగుతున్నాయి త్వరగా సిద్ధపడండి ట్రంపేట్ ఊదడం అంటే బూర ఊదడం అంటే హెచ్చరించి సిద్ధపరచడం కాబట్టి ప్రతి బూర ఊదినప్పుడు మనం హెచ్చరించాలా అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది కాబట్టి ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏనీత హెచ్చరింపబడుతున్నాం అనేది మనం నేర్చుకుంటాం వచ్చేవరం నుంచి దాని తర్వాత అన్ని బురలు ఊదినాక ఇంకా అయిపోయింది సెవెంత్ ట్రంపెట్ ఏడవ బుర ఊదినాక ఇంకా పాత్రలు ఆరంభం అంటే మీకు అయిపోయింది టైం మిమ్మల్ని హెచ్చరించిన ఏడవసారి కూడా అయిపోయింది ఏడు అనేది సంపూర్తి కాబట్టి హెచ్చరికలు సంపూర్తి అయిపోయినాయి ఇంకా మీకు వేరే అవకాశం లేదు ఇప్పుడు సిద్ధపడండి తీర్పు కాబట్టి ఒక్కొక్క పాత్ర ఈ లోకం మీద వచ్చినప్పుడు తీర్పు ఆరంభం అవుతాయి సంబంధించిన విషయాలు మనము వచ్చేవారం మీరు క్లుప్తంగా రాసుకోండి మొదటిదిగా ఏడు ముద్రలు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి పదిహేడు వర్షనాలు ఇంటి వెనక మీరు ధ్యానించండి అప్పుడు మీకు వచ్చే వారం నుంచి ఈజీగా అర్థమవుతుంది అది ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వర్షనాలు ముద్రలు విప్పడానికి సంబంధించింది దాని తర్వాత ఏడు బూరలు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరు తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది వర్షనాలు దాని తర్వాత ఇరవై వచనము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వసనాలలో ఏడు బూరల గురించి సంబంధించిన విషయాలు మనం అక్కడ నేర్చుకుంటాం చివరిదిగా ఏడు పాత్రలు దూతలు ఏడు పాత్రలు పట్టుకుని ఉంటారు ఒక్కొక్క పాత్ర ఈ లోకం మీద పడేస్తారు ప్రగణ గ్రంథము అధ్యాయము మొదటి వచనం నుంచి ఇరవై వచనం వరకు ఈ విషయాలు మీరు కొంచెం దీర్ఘంగా ధ్యానించి సిద్ధపడొస్తే మనం వచ్చేవరం చూసే పుస్తకంలోని ఇంకా కొన్ని చిహ్నాలని మనం ముగించలేదు ఆ చిహ్నాలు గాని ప్రతి బూర ఆరంభాన్ని మనం ధ్యానించలేం కొన్ని చిహ్నాలు ఉన్నాయి అవి కొన్ని ముగించాలా లేకపోతే ఆ బూరలు ఊదే టైంలో జరిగే విషయాలు ధ్యానిస్తుంటే అవి అడ్డం ఉంటాయి మనకి ఆ చిహ్నాలు అడ్డంగ వస్తుంటాయి అరే ఇంత ధ్యానించలేదే దీన్ని అర్థం చేసుకోవాలి అది నీ బ్లాక్ అయిపోతా ఉంటది ఆ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోవాలా ఆ బ్లాక్స్ వెళ్ళిపోతేనే గాని మనము ఈ యొక్క వాక్యాలని సరిగా అర్థం చేసుకోలేము అవన్నీ చూపించేవాడు మన ప్రభు వాటికి అర్థం చేసేవాడు కూడా మన ప్రభు అటువంటి అర్థం చేసుకుంటే ఆత్మని మన హృదయంలో పెట్టినవాడు కూడా మన ప్రభు అటువంటి ప్రభుని మనం స్థుతిస్తూ స్మరిస్తూ మన సేవ జీవితాన్ని కొనసాగించుకుందాం ప్రార్థన పూర్వకంగా పరుశుద్ధుడ తండ్రి మీకు వందలేసయ్య ఇంతవరకు మీరు మా తను మాట్లాడుతూ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు బలపరుస్తున్నారు ప్రభావ బైబిల్లో ప్రభు ప్రతిది చిహ్న చెప్పబడింది అయినా గొంగలి పురుగు గుర్రంలు తేళ్లు ఇనుము ఇవన్నీ విషయాలు మీరు మా తాను మాట్లాడారు సుడి సుడిగా సుడిగాలి గురించి మీరు మాట్లాడారు ప్రభావ చిరుతప్పలి గురించి మీరు మాట్లాడనారు గడ్డి గురించి మీరు మాట్లాడినారు గొర్రెల మంద గురించి మీరు మాట్లాడనారు ఇవన్నీ మీ బిడ్డలకి సాదృశంగా ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ బిడ్డలు వాటిని గ్రహించలేకున్నారు ప్రభు ఈరోజు మా గొప్పతనం కానే కాదు కేవలం మీ కృప మీరు చూపించిన ప్రేమ వలననే మేము చూడగలుగుతున్నాం ప్రభు దీని బట్టి మేము ఎప్పుడూ అతిశయించాం కేవలం మీ యొక్క సులువ మరణాన్ని మేము అతి చేస్తున్నాం మాలో దేని విషయాలు కూడా మేము గర్వపడడానికి మాలో ఇంత కూడా గొప్పతనం లేదు నైనా ఇవన్నీ మీరిచ్చినయే మాకున్నవన్నీ మీరిచ్చినయే మా సొంతగా సంపాదించుకుంది ఏం లేదు ప్రవ్వా సమస్తము మీరిచ్చిందే ప్రవ్వా కాబట్టి సమస్తాన్ని మీకే సమర్పిస్తున్నాం మీ మహిమార్థమై ఈ విషయాలను మేము జాగ్రత్తగా పరిశీలించి అనేకులను సిద్ధపరచాలా యుగ సమాప్తి చివరి అంచుకొచ్చేసినాం మీరు మహిం పొందండి మమ్మల్ని అందరినీ మీరు రాక ముఖ్యంగా ప్రవ్వా ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ముట్టండి తాకండి ప్రవ్వా ప్రతి కష్టం నష్టం ఇరుకి ఇబ్బందుల నుంచి వాళ్ళకి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి అయినా ఆదరణ అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ఈ లోకంలో లేదు కానీ కేవలం మీలో ఉంది ప్రభావ మిమ్మల్ని పొందుకున్న మేము ఆ సమాధానం కలిగి జీవించాలని ఆయన మీ యొక్క శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి విషయంలో మీ కొరకు సాక్షులు పెట్టుకుని మీరే మహిం పొందామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి